ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడ తండ్రి మీకు స్తోత్ర మహోన్నత మీకే వదనాలు వేసేయ ప్రభా ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి ఈ సాయంత్రం సమన్న ప్రభా మీ సన్నిధిలో ఏ రీతిగా కూర్చునిలాగన మిమ్మల్ని స్తించలాగన ఓ ప్రభా ఈ యొక్క సహవాసంలో పాల్గొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీకు ఎంతో వననాలు కృతజ్ఞత స్మృతులు అర్పించుకుంటున్నామని ఆయన ప్రభా ఇది ఖచ్చితంగా మీ యొక్క చిత్తానుసారంగానే జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి అవును ప్రభా ఈ పెద్ద దూర మేము మమ్మల్ని మీరు తీసుకొచ్చినారు ప్రభా ఎందు నిమిత్తము అనేది మేము ప్రశ్నిస్తలేము కాని ప్రభా మీ కార్యములు అమోఘములు అది కార్యం నెరవేరినప్పుడే అది ఆశ్చర్యకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం ఆయన కాబట్టివా మీ ప్రియులైన ఇక్కడ బిడలతో మీ యొక్క వాక్యాన్ని పంచుకునే ఆ యొక్క అవకాశాన్ని మీరు మాకించడానికి మీకు ఎంతో వదనాలి స్థానిక పాస్టార్ నాగేశ్వరరావు గారి గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారిని ఆశ్రయించండి రైతు ప్రయాసంతో ఇక్కడ సేవ చేస్తుండగా ప్రభావ దాన్ని మీరు ఆమోదించడానికి మీకు ఎంతో వదనాలు అక్కడ తన ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థించినాం తన కుటుంబాన్ని కాచి కాపాడండి ప్రభావ వారి చుట్టూ కంచి ప్రార్థిస్తున్నాం ఎటువంటి చీకటి అంధకార శక్తులు దురాత్మ శక్తులు వారి కుటుంబం మీద పనిచేయడానికి వీల్లేదు యేసు క్రీస్తు నామన్న ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా ముఖ్యంగా ఈ సంఘర్షుల గురించి ప్రార్థిస్తున్నాం సిస్టర్ల గురించి ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ గురించి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం వారి మిడల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి చుట్టూ మీ యొక్క కంచపెట్టండి మీ యొక్క కాపుదల ప్రతి ఆటంకాన్ని కొట్టి వేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా విరాకర సమీపంగా ఉంటుండగా ప్రభా మీరాకరకు సంబంధించిన ఈ యొక్క యుగ సమాప్తికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి అవి మేమందరం చూల్చలాగిన మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి వాటిని చూడమే కాదు ప్రభా మేము సిద్ధపడాలా మా విమోచన దినం ఎంతో సమీపంగా ఉంది మేము గ్రహించి దాని ప్రకారంగా మేము జాగ్రత్తగా జీవించలాగా నడిపించాము ఎందు మీరు ఇక్కడ మమ్మల్ని నడిపించినారు ఎందు నిమిత్తమై ఈ సహోస కూడిపుల్ని ఏర్పరచుకున్నారో ఆ యొక్క తనమని అంశం జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క స్వాభాణం సిద్ధంగా ఉన్నాం బ్రబా అతను మాట్లాడి మనం బలపరిచి మమ్మల్ని అందరినీ మీరు పరచుకోవాలని ఏస్తు క్రీస్తు పరుచుత ప్రార్థిస్తున్నా తల్లి ఆమె అండ్ హరి అందరికి ప్రైజ్ అలార్డ్ ఏస్తు క్రీస్తు నామా సాధారణంగా ఈ ప్రాంతానికి రావడం బహుఅరుదు అసలు ఈ ప్రాంతానికి రావడం మొట్టమొదటిసారి అనుకుంటారు కదా మొట్టమొదటిసారి కదా మనం రావడం అనేక ప్రాంతాలు వెళ్తా ఉంటాం మేము కానీ ఈ ప్రాంతానికి రావడం ఫస్ట్ టైం నెక్స్ట్ టైం అంటే ఇంకొకసారి ఉంటుందో లేదో మాకు తెలియదు దగ్గర రావాల్సి వస్తుందో తెలియదు ఎందుకంటే మా సేవా విధానం ఏందంటే మేమంతా రకరకాల సంఘాలకి సంబంధించిన వాళ్ళం నేను ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళ నాతో పాటు ఉన్న సహోదరులు వారు రకరకాల సంఘాలకు సంబంధించిన వారు మేమంతా అపోస్ల బోధలు నమ్మిన నమ్మిక ఉంచినవారు బహుశా అందు నిమిత్తమే అపోస్ల బోధ కలిగిన సంఘానికి నడిపించిండేమో దేవుడు ఇది అపోస్ట్ల సంఘం కదా దీని పేరు అతనే విన్న మీరు చెప్పండి అది కరెక్టే ఇది అపోస్ల బోధకు సంబంధించిన సంఘం కదా అపోస్ల బోధి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం ఎందుకంటే మొట్టమొదటిసారి క్రైస్తవ సంఘము ఆరంభించబడ్డప్పుడు దాన్ని ఏరీతిగా కొనసాగించుకోవాలా అన్న విధానాలు నేర్చుకోవడము అక్కడే స్టార్ట్ అయింది అపోసల బోధలు అపోసల కార్యం చూసినప్పుడు అక్కడ దేవుని సేవకులు లేక అపోసలు గాని శిష్యులు గాని ఎంతగా ప్రయాస పడి సేవ చేసుకుంటారు అనేది అక్కడ మనం చూస్తాం ఫస్ట్ టైం సంఘం ఎట్లా నడిపించాలా ఏ రీతిగా సేవని ముందుకు కొనసాగించుకుంటూ పోవాలా దేవుని యొక్క ఆత్మకు ఎట్లా అవకాశం ఇవ్వాలా ఆయన ఆత్మ చేత ఎట్లా నడిపింపబడాలా అన్న విషయాలన్నీ మనము అప్పోస్తుల బోధ నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఏ సగమైన గాని అప్పోస్తుల విశ్వాసం పెట్టాల అపోస్తుల బోధ ఏ రీతిగా ఆ రీతిగా ముందుకు వెళ్తేనే సంఘము విస్తరించబడుతుంది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మా సేవా జీవన విధానం ఏ రీతిగా ఉండదంటే రకరకాల ప్రాంతాలలో మేము సేవకు వెళ్తా ఉంటాము మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రీగా మందులు పచ్చుతాం ఎందుకంటే మందులు కొనలేని సీట్లో ఉంటుంటారు కొంతమంది మారుమూల ప్రాంతాలలో మెడి మెడిసిన్స్ అలవా అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మేము ఏం చేస్తామంటే మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్తాం కానీ ముఖ్యంగా సువార్త ప్రకటించడానికి మేము వెళ్తా ఉంటాం పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్న సేవకులు కృపావరల ఉన్న సేవకులు స్వసతవరం భాషలవరము అద్భుతాలు చేయవరం వాక్య పరిచర్య ప్రవచన వరం ఇటువంటి వరాలు ఉన్న సహోదరులు అందరం కలుసుకొని ఈ సేవ కొనసాగిస్తున్నాం చాలా కాలం నుంచి బయలుదేరినాం మీ ప్రాంతానికి మొత్తం మరుసా రావడం జరిగింది కాబట్టి సరే దేవుడు ఏ తన బిడలతో మాట్లాడాలనుకుంటున్నాడు చూడండి ఆయన స్వరము వింటేనే మనకి జీవం ఎందుకంటే ఆయన స్వరంలో జీవముంది ఆయన మాట్లాడలేదనుకోండి మనమంతా చచ్చిన అర్థమవుతుందా ఎందుకంటే ఆయన వాక్కులో జీవం ఉంది కాబట్టి ఆయన వాక్కు విన్న కొలది మనకు జీవం పెరుగుతూ ఉంటుంది కాబట్టి జీవాహారంను నేనే అనడం లేదా వేసుకో కాబట్టి ఆ జీవ ఈ యొక్క సాయంత్ర మనం కొంత రుచి చూడడానికి ప్రయత్నిస్తాం మీకు ఆశ ఉంది కదా దేవుని వాక్యాన్ని అనించాలని ప్రార్థించాలా దేవుని శుద్ధించాలా గణపరచాలా సాక్ష్యం పంచుకోవాలా ఆయన స్వరం కూడా వినాలా వినటం వలననే మీ విశ్వాసం బలపడతా ఉంటుంది కాబట్టి చూడండి మీ విశ్వాసము ఏ రీతిగా బలపడాలా కేవలం ప్రార్థన చేస్తే బలపడుతుందా కేవలం ఆరాధన చేస్తే బలపడుతుందా ఉపవాసం ఉంటే బలపడుతుందా సాక్ష్యం పంచుకుంటే బలపడుతుందా వాక్యం వింటే బలపడుతుందా కదా ధైర్యం సిగ్గుపడకండి భయపడకండి అప్పోసులు ఎప్పుడు భయపడలే కదా అప్పోసుల బోధనలు ఎవ్వరూ భయపడలే ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు అటువంటి సేవకులు సేవకురాళ్ళు మనకి ఇప్పుడు అవసరం ఈరోజు అందరూ భయపడుతున్నారు సువార్థ ప్రకటించడానికి ఒక వ్యక్తి పేరు తీసుకోండి కదా అందరూ భయపడుతున్నారు సువార్థ ప్రకటించడానికి దేశంలో కానీ మనం భయపడము ఎందుకు మనం ఎప్పుడో చచ్చిన వరం కదా ఎప్పుడో చనిపోయిన వరం కదా ప్రభులో జీవిస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఎందుకు భయపడతాం చెప్పండి భయపడం ధైర్యంగా ఉంటామా లేదా అక్కడే నీ విశ్వాసం ఉంది ధైర్యంగా ఉండాలా కాబట్టి దుష్ట శక్తులు మనల్ని ఏమీ చేయలేవు అప్పోస్తుల బోధలో ఉన్నంత కాలం ఎందుకంటే అపోస్తులకి దేవుడు ఒక అవకాశం ఒక అధికారం ఇచ్చండి శత్రువు బలమంతట మీద నేను మీకు అధికారం ఇచ్చిన అనడా లేదా చెప్పండి ఇది సర్పములను తేళ్లను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నడా లేదా చెప్పండి కదా చెప్పండి మళ్ళీ ఇప్పుడు మీరు తొక్కుతరా లేదా చీకటి శక్తులంతకే అధికారం మీకు ఇచ్చిందా లేదా ఎందుకు వాడలేకపోతుంది క్రైస్తవ జీవితం చెప్పండి ఈరోజు శత్రు బలమంతటి మీద అంటే సైతాను బలమంతటి మీద మీకు అధికారం ఇస్తే మీరు ఎందుకు దాన్ని వాడలేకపోతున్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి సరే నేను చెప్పేది ఏంటంటే కావాలని పోయి కొట్టాడాలన్నా ఎవరితోనన్నా మనం శరీరాలతో కాదు కదా కొట్టాడేది ఎవరితో కొట్లాడుతున్నాం ఎఫ్ఎస్ రాష్ట్ర మీకు తెలుసా వాక్యం ఆకాశ సమూహములతో కదా దురాత్మ సమూహములతో కదా మీరు పోరాడున్నది చెప్పండి మీరు పోరాడుతున్నారా చీకటి శక్తులతో పోరాడుతున్నారా చెప్పండి పోరాడుతున్నారా నేను మీకు ఆ విషయాలే పంచుకోవడానికి మీకు వచ్చింది ఇక్కడ చూస్తున్నాను చూడండి చూడండి ఆకాశ మండలంలో ఉండే దురాత్మలతో మనము సమూహములతో మనం పోరాడుతున్నాం చెప్పండి మీరు మీరు ఎక్కడ ఉన్నారా ఆకాశ ఉన్నారు కదా నన్ను ఎప్పుడు అక్కడికి ఎప్పుడు పోయి వర్తని కొట్లాడుతున్నారు చెప్పండి అందుకే ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం మనము ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఇక్కడ కూర్చున్నాం కానీ మన ఆత్మలు దేవుని సన్నిధిలో ఉన్నాయి అక్కడ ఉంది వాక్యం అతనితో పాటు మనం అక్కడ కూర్చొని సంభాషిస్తున్న ఉంది వాక్యం కాబట్టి మీరంతా ఆకాశ అని పాట పడతారు కదా ఆకాశవాసులు మీరు అందరు పొందిన వాళ్ళందరూ ఆకాశవాసులు ప్రతి క్షణముని ఆత్మ ఆయనతో పాటు సంభాషిస్తా ఉంటుంది అక్కడ అక్కడ నువ్వు ఆయనతో పాటు ఉండి సంభాషించి ఆయన ఏదో విషయాలు చెప్తా నీ ఆత్మకి నీ శరీరానికి అర్థం కాకపోవచ్చు నీ ఆత్మకు అర్థం అవుతా ఉంటాయి అక్కడ నుంచి క్రిందికి దిగొచ్చి నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉంటావు ఆయన కార్యం చేసినాక తిరిగి ఆయన రమ్మంటే ఆయన ఉంటావు అక్కడ పోయి మాట్లాడుతుంటావు ఆ వాక్యం ప్రకారానికి కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి అపోస్తుల బోధలో ఏముంది అదే నేను మీకు ఎందుకంటే మీరంతా అపోంచిన వారు కదా మొట్టమొదటిసారి పరశుదాత్మ అభిషేకం ఎవరికి జరిగింది చెప్పండి అప్పోసలక్క ఇంకొవరికేన మొట్టమొదటిసారి పరశుదాత్మ అభిషేకం ఎవరి మీదకి వచ్చింది ఒక పండుగ రోజు అనేక మంది పండుగ చేస్తా ఉన్నారు ఇస్రాల్ వాళ్ళు అందరు పండగ చేస్తున్నారు కానీ నూట మంది దేవుని సేవకులు అప్పోసలలో వాళ్ళు పండగ చేస్తలేరు ఉపాసమునరాొచ్చు ఇస్రాయల్ ప్రజలు యూదులు పండగ చేస్తున్నారు పస్కా పండగ పెద్ద పండగ కాని నూట ఇరవై మంది దేవుని సేవకులు శిష్యులు అపోసలు ఇంటి మీద పైకప్పులో కూర్చొని ఉపాసముండి ప్రార్థన చేస్తున్నారు పరశుధాత్మ కొరకు కనిపెట్టుకున్నారు అక్కడ స్టార్ట్ అయింది అపోస్త బోధ అర్థమవుతుంది నీకు ఇప్పుడు ఉపాసముంటూ పరశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుకున్న వారు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పోస్ట్ల బోధ కాబట్టి ఎందుకు వాళ్ళు ఉపాసం ఉన్నారు చెప్పండి నాకు ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది అని ఉపాసం నాకు పెళ్లి అయితే ఎంత బాగుంటుంది అని ఉపాసం ఉండేవాళ్ళు నా పిల్లలకి స్కూల్లో సీట్లు దొరికితే బాగుంటుంది స్కాలర్షిప్ దొరికితే బాగుంటుంది నాకు ప్రమోషన్ దొరికితే బాగుంటుంది నేను భూమి కొనుక్కోళ్ళం నాకు డబ్బులు వస్తే బాగుంటాయి మన ప్రార్థన అంశం లేవేనా నా అనారోగ్యం పోతే ఎంత బాగుంటుంది కుటుంబంలో సమస్యలు పోతే ఎంత బాగుంటుంది భార్య సరిగలేదు, లేదు భర్త సరిగలేదు పిల్లలు సరిగ్గా ఈ సమస్యలు పోతే ఎంత బాగుంటుంది వాటి కొరికే కదా మనం ఉపవాసం ఉంటుంది ఇంతకాలం చెప్పండి అంటే ప్రకృతి సహజమైన నీ శరీరానుసారంగా ఉండే సమస్యల కొరికే నువ్వు ఉపాసం ఉన్నావు కానీ అపోస్త బోధలో మొట్టమొదటి ఉపాస ప్రార్థన దేనికి సంబంధించిన తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం ఎందుకు అనేక మంది పరశాబ్దం పొందుకోలేకపోతున్నారు తెలుసా ఈరోజు ఇదే కండిషన్ ఉపాసం ప్రార్థన చేస్తలేరు ప్రవ్వా నీ యొక్క ఆత్మ అభిషేకం నాకు అనుగ్రహించి ప్రవ్వా అన్న ఉపవాస ప్రార్థన లేవు చెప్పండి ఆ రీతి గుంటే నీకు పరిశుధాత్మ అభిషేకం ఎట్లొస్తాయి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు అపోస్తల బోధ ఉండలేవు కష్టం అది చాలా ఏదో ఆచారబద్ధంగా జీవించడము ఏదో వాక్యం ప్రకటించడము ఏదో సంఘ పరిచయం చేయడము వెళ్ళిపోతాండటం కాలక్షేమం అయిపోతుంది కానీ శక్తివంతమైన సేవ కాదు మీరు చీకటి శక్తులతో పోరాడం లేరు వాటి మీద విజయం పొందలేరు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినా గాని దాన్ని మీరు వాడుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మీకు పరిశుధాత్మ అభిషేకం జరగకపోతే అది అసాధ్యం కాబట్టి ప్రతి ఇక మీదట బాగా అర్థం చేసుకోండి యేసుప్రభు ఆ ఐదు మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు పంచి కథ మీకు అందరు తెలుసు కదా దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా అందరిని ఇంటి పంపించేసినాక శిష్యులకు చెప్తాడు మీరు ఎరుసలంకి వెళ్ళండి ఓడ తీసుకుని రాత్రి ప్రయాణం గలలియా నుంచి ఎరుసంకి ప్రయాణం రాత్రి ప్రయాణం మీరు ప్రయాణం చేసి వెళ్ళిపోండి వాళ్ళు రాత్రి అంతా ప్రయాణం చేసి ఓడలో ఎరుసంకి వచ్చారు యేశ్వరావు వాళ్ళకంటే ముందే వచ్చి వాళ్ళని ముందే పంపించేసాడు వాళ్ళ వెనక వచ్చిండు కానీ వాళ్ళకంటే ముందే ఉన్నాడు ఎరుసలేం లో చెప్పండి ఇది ఎట్లా సాధ్యం ప్రభుకి సమస్తం సాధ్యమా కదా ఆయన నీళ్ల మీద నడవగలడు ఇక్కడి నుంచి అక్కడికి మాయమై అక్కడ తేలగలడు సాధ్యం ఆయనకి ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనకి ఏదైనా సాధ్యం మనకు సాధ్యమా శరీరంలో ఉన్నంత వరకు సాధ్యం కాదు శరీరాన్ని ఛేదించుకుంటే సాధ్యం కదా శర్రాన్ని ఛేదించుకోవాలా అంటే శరీరం మీద విజయం పొందాలా నీ శరీర కోరికల మీద విజయం పొందాలా శరీరం చాలా ముఖ్యమైనది ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిండి ఈ శరీరాన్ని దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలా దీనికి ఒక పని ఉంది ఆ పని ముగించాల దీని పని ఇది చేసుకోవాలా జాగ్రత్తగా ఆయన ఆమోదతోని ఈ పని ముగించుకోవాలా ఈ శరణం ముగించుకున్నాక ఆయన సన్నిధిపోతాం అంతవరకు ఈ శరీరాన్ని ఆయన ఇచ్చేండి బహుమానంగా దీన్ని జాగ్రత్తగా వాడాల మనం ప్రతి పని కొరకు వాడాలా పరిశుద్ధంగా దాన్ని పెట్టుకోవాలా దానికి ఎటువంటి అనారోగ్యం రానియకుండా చూసుకోవాలా అది నీ బాధ్యత ఎందుకంటే నీకు ఇచ్చిండు కాబట్టి శర్రం నేను చూపిస్తా అపోస్ల బోధలు ఎట్లుంటాయి ఇవన్నీ విషయాలు కాబట్టి అపోసుల బోధ అంటే ఎక్కడ ఆరంభమైతుందంటే మొట్టమొదటిసారిగా పరశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆరంభమైతుంది పరశుద్ధాత్మ అభిషేకం అయినాక వాళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి కింది దిగొచ్చారా లేదా బిద్దె నుంచి పైకి దిగొచ్చారా లేదా దిగొచ్చాక ఏం జరిగింది చెప్పండి పేతురు మొట్టమొదటిసారి పబ్లిక్ మీటింగ్ పెట్టిండు ఆ రోజు ఎంతో మంది రక్షణ బిరున కొన్ని వేల మంది రక్షణ పొందినొచ్చు భాషలలో అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడడం ఆరంభించిండ్రు ఇప్పుడు ఉన్నాయాలా లేవా అంటే ఉన్నాయని నమ్ముతాను నేను ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి క్రొత్త భాషల్లో మీరు మాట్లాడుతురు అన్నాడు దేవుడు మార్కు సువార్త పదహారాధ్యాయుల్లో ఆ విషయం జ్ఞాపకం చేసిండు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళకి భాషల వరాలు ఇస్తాడు దేవుడు నీ ఇష్టం కాదు ఆయన ఇష్టం ప్రతి ఒక్కరికి పంచి పెడతాడని ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఆయన ఇష్టం వాటిని మనకు పంచి పెడతాడు నాకు భాషల వరమే కావాలా బ్రదర్ అని కొంతమంది ప్రార్థన అడుగుతారు నేను అడుగుతాను ఎందుకు ఎందుకంటే అందరు భాషలో మాట్లాడుతారు కాబట్టి నేను కూడా భాషలో మాట్లాడాల అది కరెక్ట్ కాదు కదా అది నీ శారీరకమైన కోరిక వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి నేను కూడా భాషలో మాట్లాడాల వాళ్ళు కూడా వాక్యం బాగా చెప్తారు కాబట్టి నేను కూడా బాగా చెప్పాలా మంచిగుంది ఆశ కానీ కృపావరాలు పంచిపెట్టేది దేవుని యొక్క ఆత్మ తన ఇష్టానుసారంగానే ఉంది వాక్యం కాబట్టి మొదటి మొదటి విషయం పరశుదాత్మ కొరకు మీరు కనిపెట్టుకోవాలా ఉపాసన నేర్చుకోవాలా ఒకవేళ నీకు పరిశుదాత్మ ఉంటే మంచిదే లేని ఎడలా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి పరిశుదాత్మ కొరకు కనిపెట్టుకోండి ఎందుకంటే అది ఫస్ట్ విషయం ఆయన బోదలో మీరు ఉండాలంటే అపోజ్ల బోదలో మీరు ఉండాలంటే మొట్టమొద మొదటిదిగా పరిశుధాత్మ నడిపి మీకు అవసరం ఆ అభిషేకం రావాలని నిజంగా జరిగే అభిషేకం అది దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు నీ లోనికి నీ శరీరం అది కొట్టుకుంటూ అంటది ఎందుకంటే అది ఆయన ఆత్మనేమో పరిశుద్ధమైంది కాబట్టి పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు నీ శరీరం కొట్టుకుంటుంది చాలా మంది ఎందుకు కొట్టుకుంటారు అదే అర్థం తెలియక చెప్తాను దాని తప్పుగా మాట్లాడద్దు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగినప్పుడు నీ శరీరం కొట్టుకుంటా ఉంటుంది చాలాసేపు కొందరు గాలిలో ఎగురుతా ఉంటారు గాలిలో తిరుగుతూ ఉంటారు కొందరు మోకాళ్ళ మీద పరిగెత్తుతూ ఉంటారు నేను అవన్నీ అనుభవాలు చూసిన వాడిని రుచి కూడా నేను చెప్తున్నా గాలిలో తిరిగిన నేను మోకాళ్ళ మీద పరిగెత్తిన వాడిని నేను వచ్చినప్పుడు నా మీద గాలిలో తిరిగిన ఇలా మొత్తం శరీరం గాలిలో తిరిగిందా దేవుని యొక్క ఆత్మ అంత పవర్ఫుల్ అనేది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా సరే అందరికొకే రీతిగా జరుగుతుందంటే నేను ఆ రీతిగా సమర్థించను ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం జరగచ్చు ఎందుకు అంటే అది దేవుని యొక్క ఇష్టం నేను ప్రశ్నించాను నాకొక్కరికే భాషల వలం ఉంది నేనే భాషలో పాటలు పాడతాను భాషలో మాట్లాడతాను భాషలో దేవుని శుద్ధిస్తాను నీకు కూడా రావాలంటే అది దేవుని ఇష్టం నువ్వు భాషలో మాట్లాడవచ్చు భాషలో పాటలు పాడవచ్చు కొంతకాలానికి నీ భాషలో మార్పు చెందొచ్చు దేవుని శుద్ధించే విధానంలో మార్పులు చెందచ్చు నా ఒక అనుభవం కొన్ని సంవత్సరాల క్రితం భాషలో పాటలు పాడుతుంటే దేవుదూతలు కూడా కలిసినారు పాటలు పాడడంలో నాకు అనుభవం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడుందా అంటే లేదు ఒకప్పుడు జరిగింది కొవ్వేవేల దూతలు పాటలు వాడుతూ ఉన్నారు వాళ్ళతో కలిసి నేను కూడా దేవుని సుతిస్తున్నా భాషలలో వాళ్ళ రాగాలు నా రాగాలు కలిసిపోయి ఆ అనుభవం నాకు అయింది కొన్ని సంవత్సరాల కిస్తాం ఇప్పుడుందంటే ఇప్పుడు లేదా అనుభవం ఇప్పుడున్న అనుభవం వేరే ఇప్పుడున్న అనుభవం వేరే కాబట్టి పరిశుతాత్ముడు ఒక్కడే కానీ అనుభవాలు రకరకాలు రకరకాలుగా ఉంటాయి కొన్నిసార్లు గాఢ నిద్ర ఉంటుంది కానీ నా ఆత్మ ఎక్కడో పోయి దేవుని పరిచయం చేసినట్టు అనుభవం నాకుంటది ఎక్కడనో పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నట్లు ఎక్కడో వాక్యాలు ప్రకటిస్తున్నట్లు ఎవరి ఎవరికో ప్రార్థనలు చేస్తే దయ్యాలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్లు మనుషులందరి కింద రకరకాల రోగాల నుంచి మనుషులు స్వస్థత పొందినట్లు నా కలలో నేను చూస్తూ ఉంటాను మళ్ళీ నిజమా కేవలం కలనా పర్శుదాత్మ అభిషేకం ఉన్న వాడికి ఆ అనుభవాలు జరుగుతాయని మీకు చెప్తున్నాను అది నిజమా కాదా అనేది దేవునికే ఎందుకంటే ఎక్కడో ప్రాంతంలో ముక్కు ముఖం తెలియని ప్రాంతంలో కలలో నేను సువార్థ ప్రకటించడం ఏంది అక్కడ మనుషులకి వాక్యం ప్రకటిస్తుంటే అనేకుల నుంచి దయ్యాలు విడిచిపెట్టి పోవడం ఇది ప్రకృతి సహజంగా జరుగుతుందా ఆత్మలో జరుగుతుందా లేకన్నా ఆత్మ నిజంగానే అక్కడ సువార్థ ప్రకటిస్తుందా ఫిలిపు జీవితంలో జరిగిందా ఆ రీతిగా అప్పోస్ల బోధలో ఫిలిపు ఆత్మ చేత లేదా వాక్యం నపుంసకుడైన ఆ యొక్క ఆయన వాక్యం ప్రకటించడా ఏషియాబా గ్రంథంలోని వాక్యాన్ని చదువుతున్నాడు అర్థం కావట్లేదు యాభై మూడో అధ్యాయం అనుకుంటా కదా యాభై మూడో అధ్యాయాన్ని చదువుతున్నాడు అన్నా అర్థం కావట్లేదు చెప్పేవాడు ఉన్నట్టే కదా అర్థమయ్యేది అంటాడు అప్పుడు ఫిలిప్ ని పైకి రా అంటాడు మీద కూర్చొని నపుంసకు వాక్యం చెప్పినప్పుడు నపుంసకుడు మంచిగా వింటాడు వాక్యం ఇది యేసు సంబంధించిన బోధ వదగితే బట్ట సంబంధించిన బోధ ఆ బోధ విన్నాంక రథాన్ని ఆపమంటాడు రథాన్ని ఆపినాక అక్కడ చిన్న మురికి కాలువ మీ ప్రాంతంలో చాలా ఉన్నాయి మురికి కాలువ ఆ పేస్ దిగి కుంటలో నీళ్ల కుంటలో బాప్తి తీసుకున్నాడు నపుంసకుడు అపోసుల బోధ అట్లా ఉంటది అనుభవం ఉంటది కాబట్టి అటువంటి అనుభవంలోనికి మీరు పోవాలా అన్న విషయమే ముఖ్యంగా చూడండి ఒకసారి అపోసుల కార్యము రెండవ అధ్యాయము ఇది మీరు పాటించాలా ఎందుకు నేను ఈ విషయాలు మీకు చూపిస్తున్నట్టే మీరు కేవలం వినేవారు కాకుండా దాన్ని పాటించేవారులాగా ఉండాలనేదే యాకోబు రాష్ట్ర పత్రికలో మనం చదివిన వాక్యం ఇప్పుడు ఏం చేయాలా పాటించడం చూడండి చాలా కాలం మీరు వాక్యాలు విన్నారు కానీ ఎందుకు వాటిని జ్ఞాపకం చేసుకోలేకపోతారంటే మీరు వాటిని పాటించలేదు కాబట్టి ఇప్పుడు పాటించడం అర్థమవుతుందా ఇప్పుడు మీరు చూడండి చదువుతారు ఎగ్జామినేషన్ కి సిద్ధపడతారు పిల్లలైతే పరీక్ష సిద్ధపడతారు బాగా చదువుతారు రాత్రి మగలు కష్టపడి చదువుతారు అన్ని రాస్తారు పాత ఎగ్జామ్ పేపర్స్ అన్ని తీసుకొని బాగా సిద్ధపడతారు ఇంకా ఎగ్జామినేషన్ హాల్లో పోయి రాస్తారా లేదా రాస్తేమైతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు రాయకుండా ఇంటి దగ్గరకు వచ్చింటే పాస్ అవుతారా అపోస్ల బోధ కూడా అదే పరీక్ష ఇది మనం పరీక్ష ఈ చదివిన వాక్యాలని నువ్వు పాటిస్తేనే నువ్వు పాస్ అయినట్టు పాస్ కానట్టు నీకు సర్టిఫికేట్ రా మళ్ళా నమ్మకమైన మంచి దాసు మంచి దాచు అలానే సర్టిఫికేట్ అవసరమా లేదా మళ్ళీ ఎప్పుడు వస్తా సర్టిఫికేట్ చెప్పండి పరీక్ష పాస్ అయితేనే వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు మనం పాస్ కావాలా పరీక్ష రాయాలా ఇప్పుడు చెప్పండి పరీక్ష పరీక్ష రాయాలంటే ఇక్కడే కూర్చుంటారా పరీక్ష పోతారా పరీక్ష హాల్ కదా స్కూల్ పోలు కదా ఎక్కడ పరీక్ష ఉంటుంది అక్కడ పోవాలన్నా లేదా కుర్చీల ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చుంటారా లేచిపోయి రాసి వస్తారా రాసి ఇక్కడికి వచ్చి రావాలా ఇక్కడికి మళ్ళా రావాలా అక్కడికి వెళ్ళిపోద్దు పరీక్ష రాసి ఇక్కడికి రావాలా వచ్చి నేను ఫస్ట్ క్లాస్ లా పాస్ అయ్యానని సాక్ష్యం ఇస్తారా లేదా నేను పొలాన్ని సలహోయిన ఒక పరీక్ష ఉండే అక్కడ ఒక అమ్మాయికి అనారోగ్యం ఉంటే నేను ప్రార్థన చేసిన ఆ పాపకి స్వస్థత అయింది అని వచ్చి ఇక్కడ చెప్పాల లేదా సర్టిఫికేట్ అది నువ్వు సాక్ష్యం ఇవ్వడము సర్టిఫైడ్ అన్నట్టు నీ విశ్వాసం అక్కడ క్రియారూపకంగా జరిగింది అది పరీక్ష పాస్ కావడం కాబట్టి మనం ఉన్నది పరీక్ష ఇది యుద్ధం యుద్ధంలో నువ్వు విజయం ఉందానా లేదా ఓడిపోయి ఏడ్చుకుంటూ వస్తావా చెప్పండి ఓడిపోయి ఏడ్చుకుంటూ వస్తావా లేక సంతోషంతో విజయంతో వస్తావా అది నీ తీర్మానం నీకుండాలా ఆశ అటువంటి ఆశ ఉంటే తృప్తిపరిచేవాడు అయిననే కానీ నువ్వు కేవలము ఈ వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతే నీ పరీక్ష తప్పినట్టే నేను మీకు చెప్తున్నాను నువ్వు బాగా సిద్ధపడి పరీక్ష హాల్కి పోకపోతే పరీక్ష తప్పినట్టే పరీక్ష ఫెయిల్ అయిన వాడిని అడుకొకసారి అడగండి ఎంత దుఃఖం ఒక సంవత్సరం పోయి వాడిని అడగండి ఎంత దుఃఖం నా జీవితంలో ఒక్కటేసారి అయింది అది మళ్ళీ ఫెయిల్ కలే ఒకటేసారి ఫెయిల్ అయినా నేను నా లైఫ్లా దాని తర్వాత అన్ని ఫస్ట్ క్లాస్లే అన్ని టాపే అన్ని టాపే హైయెస్ట్ స్కోర్స్ తోనే పాస్ అయ్యి నేను ఒకటేసారి ఫెయిల్ అవుతాం బాగా అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఫెయిల్ కాేవుని సేవ కూడా అంతే అపోస్ల బోధ అంతే కూడా అదే నువ్వు ఫెయిల్ కాడానికి కొరకు దేవుడి లోకంలో పంపించింది నీకు రక్షణ అనుభవం ఇచ్చింది ఫెయిల్ కాడానికి కొరకు శత్రు బలాంతుల మీద నీకు అధికారం ఇచ్చినట్టు అర్థం ఏం చెప్పండి పాస్ కావాలా లేదా విజయం విజయం పొందడానికి నేను పంపించింది లోకంలో కాబట్టి ఒకసారి చూడండి నలభై రెండవ వచనం అపోస్ల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం ఎట్లా ఉండాలా మీరు ఫస్ట్ పాయింట్ వేరు అపోస్ల బోధ ఎందును చూడండి సహవాసం ఎందును రొట్టె వేస్తా ఎందును ప్రార్థన చేయటం చూడండి ఎడ ఉండాలా ఎడ తెగకంటే చెప్పండి ఎడ తెగక అంటే చెప్పండి ఎడ అంటే తెలుసు ఎవరికెద్దా ఎడ ఆపకుండా టైం టైం ఆపకుండా చెయ్యడం అంటారు మీకు తెలుసు దుష్టుల ఆలోచన చెప్పునని నడవక కీర్తల గ్రంథం తెలుసు కదా మీకు అవన్నీ కంటెస్థం సంటే స్కూల్ పిల్లలకి మీరు సంటే స్కూల్ పిల్లలకేనా చిన్నప్పుడు అవన్నీ కంటెస్థా దుష్టుల ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును దివారాత్రములు దివా దివా అంటే దినము రాత్రి దినము రాత్రి దివారాత్రం అంటాం దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటే ధన్యుడు అంటే ఏంటంటే సర్టిఫైడ్ సర్టిఫికేట్ నీకు వచ్చినట్టు ఎందుకంటే దివారాత్రములు వాక్యని ధ్యానించేవాడు ఎగ్జామినేషన్ హాల్ పోతే ఎట్లు పడే పరిస్థితి ఈ రోజు స్టూడెంట్స్ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు తెలుసు టీవీల ముందు కంప్యూటర్ల ముందు మొబైల్ ఫోన్ల ముందు పెట్టి టైమ్ పుస్తకాల ముందు పెట్టడం మానేసిండ్రు ఎగ్జామినేషన్ హాల్ పోతే ఏం అర్థం ఏం రాస్తారు అందుకు ఫెయిల్ అవుతున్నారు తల్లిదండ్రులు ఏమనలేని స్థితిలో నెలవాలి కొడితే పాస్ అవుతారా కాదా కొడతారా మళ్ళీ మీరు కొడతారు ఖచ్చితంగా కొడతారు నాకు తెలుసు తిడతారా లేదా ఖచ్చితంగా తిడతారు ఇంకేమేమో శాపనార్థాలు కూడా పెడతారు పెడతారా చెప్పండి ఎందుకంటే మీకు బహు కోపం వస్తుంది మీ పిల్లవాడు మీ పాప క్లాస్ గా ఫెయిల్ అయితే మీకు బహుగా కోపం వస్తుంది ఆ కోపంలో ఏమేమో తిట్టేస్తారు అవన్నీ నెరవేరుతాయి వాళ్ళ జీవితంలో ఎందుకంటే మీరు రక్షణ నోట్ల నుంచి ఏదొచ్చినా నెరవేరుతుంది వాడు తిట్టదు శించు ఎక్సో శేనే తెలుసా మా పిల్ల మా బాబు గాని పా ఫెయిల్ అయితే అట్లా సరే మళ్ళా ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కనీసం నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ కా ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయిన వాడు నెక్స్ట్ టైం ఫెయిల్ కాడు అని ప్రోత్సహిస్తాం ఆ జాగ్రత్త అంటారు ఎందుకంటే నీ భవిష్యత్ కదా నువ్వు మగపిల్లవాడి భవిష్యత్తు నీవు ఒక కుటుంబాన్ని పోషించే వాడివి బాధ్యతలు తీసుకునేవాడి కదా కాబట్టి ఏం భయపడదు ట్యూషన్ ఇప్పియాలనా ఏదన్నా పుస్తకం కొని ఇంకేమన్నా కొనియాలనా హోటల్ తీసుకుపోవాలనా మంచిగా ఏదైనా మిఠాయి తినిపియ్యాలనా ఇట్లా మాట్లాడతారా మీరు చెప్పండి మీరు మాట్లాడారు నాకు తెలుసు అపోసుల బోధ గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడే చూపిస్తా ఎట్లా మాట్లాడాలనే కొంచెం మీకు ఎంత టైం నాకు తెలియదు పాస్టర్ గారు చెప్పాల ఎంత టైం అనేది అంతేనా మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతనే కాబట్టి అపోస్ల బోధలో ఎడతెగక జీవించడం అన్న విషయం నేర్చుకుంటున్నాం తీరొచ్చు దివరాత్రములు ధ్యానించడమే కాదు దివరాత్రంలు ప్రార్థించడం దివరాత్రంలు పరిచర్య చేయడం ఇప్పుడు మేము చేస్తున్న పని చెప్పండి పరిచయనే కదా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలు తిరిగి వస్తున్నాం ఒళ్ళు హునమైపోయింది అదంతా ఇల్లు ఎగరేస్తుంది ఆటో వస్తుంది రాత్రి ఖచ్చితంగా గాఢ నిద్ర వస్తుంది మన తెల్లవాట్లేసి పరిగెత్తున్నాం ఐదు గంటకి వెళ్ళేస్తున్నాం పరిగెత్తు ఉన్నాం ఎందుకు చెప్పండి ఒక్కసారి ఈ బోధనకు వచ్చినావంటే తిరిగి పోలేవు ఒక్కసారి ఎటువంటి సహవాసంలోకి వస్తే నువ్వు తిరిగి పోలేవు ఎడ తగ్గక ఉండడం అంటే ఎక్కడ ఆపద్దు ఈ పరిచర్య ఎక్కడ ఆగద్దు ఎక్కడ మీరు ఆగొద్దు పోతనే ఉండాల కుటుంబ పరిస్థితులను చూసుకోవాలా అది బాగోగులు కుటుంబ బాగోగులు చూసుకోవాలా అది నీ బాధ్యత తల్లి వైంటి నీ బాధ్యత తండ్రి వైని నీ బాధ్యత పిల్లల మీ బాధ్యత అవన్నీ చూసుకోవాలా ఎందుకంటే అవి కాబట్టి కానీ వాటి అన్నింటికంటే బోధ అప్పస్సుల బోధలో జీవితించడం జీవించడం ఎడ తెగక అందులో ఉండాలా ఎట్లా ప్రతి ఇంటింటే అరట విర్చ లేదా వాళ్ళు మీరు చేస్తున్నారా ప్రతి ఇంటి అరటిస్తారా లేకపోతే కేవలం చర్చ్ లో విరుస్తున్నారా మేమేం చేస్తున్నామంటే ఈ లాక్డౌన్ లో చర్చి లేదు కదా మరి ఏదైనా ఎట్లా రొట్టె విరుస్తారు చెప్పండి మేమేం చేస్తాం తెలుసా మా చర్చిలో బ్రదర్స్ అందరికి నేర్పిచ్చేసినాం రొట్టె విరవడం మా దగ్గర ప్రతి బ్రదర్ రొట్టె విరుస్తాడు అపోస్ లో ఇదే బాగా అంతా ప్రతి బ్రదర్ రొట్టె విరుస్తాడు ప్రతి సిస్టర్ ఏం చేస్తారో తెలుసా ఇది కూడా మీరు తెలుసుకోవాలా భర్త రొట్టె విరిచేవాడైతే భారీ ఏం చేస్తుంది తెలుసా ద్రాక్ష రసం తయారు చేస్తుంది రొట్టె తయారు చేస్తుంది ఆ రొట్టె ఎట్లా తయారు చేయాలి తెలుసా మీరు చాలా మంది సిస్తారు కాబట్టి నేను మీకు చెప్తున్నా రొట్టె తయారు చేసినప్పుడు అది విరగకూడదు మీరు పెనం మీద వేస్తారు కదా రొట్టె అది విరగకూడదు కరెక్ట్ గా రౌండ్ ఉండాలా అట్లా రౌండ్గా చేయగలరా విరగకుండా రొట్టె తయారు చేయగలరా మీరు మీకు సవాల్ నేను చెప్తున్నా నేర్చుకోండి అది నేర్పాలా మనం అందరం నేర్చుకోవాలి బ్రదర్స్ అందరు నేర్చుకోవాలి రొట్టె వీళ్ళు ఎందుకంటే ప్రతి ఇంటి అంటే రొట్టె పాసర ఒక్కడే చేయగలరా అలసిపోవడా శరీరం కృషించిపోతుంది పాసర్ ఒక్కడే చేస్తే అందరు చేయడం ఇంకటి వీళ్ళు చేసిండ్రు నేనది ఇక్కడ అందరు చేస్తారు వాళ్ళందరూ ప్రతి ఇంటి రొట్టె వీరు చెరుకుడు మా సే పరిచరలో వంద కుటుంబాలు ఉన్నాయనుకోండి వంద కుటుంబాలకి నేను ఒక్కడనే పోతే నా జీవితం ఏమైపోతుంది నా శరీరం ఏమైపోతు కృషించిపోతుందా లేదా అనారోగ్యం అయిపోతుందా పాలవుతుందా లేదా కాబట్టి నేనేం చేయాలా నా దగ్గర ఉన్న బ్రదర్స్ అందరినీ సిద్ధపరస్తా ప్రతి ఒక్కరిని సేవకుంగా తయారు చేస్తా ఉద్యోగం చేసుకో సేవ చేసుకో ఉద్యోగం చేసుకో సేవ చేసుకో స్కూల్కి పో కాలేజ్కి పో సైతం వచ్చి సేవ చేసుకో వంట వండుకో ఉత్తప్పుడు ఏం చేస్తావు పిల్లలు అంత ఏం చేస్తావు సేవ చేసుకో ఇట్లా చెయ్యకపోతే ఈ బొదల మీరు లేరు అప్పడం తప్పలేదు కదా కరెక్టా కదా ఇంకటి వాక్య ఆధారంతో మీకు చెప్తున్నా మీ పనులన్నీ మీరు చేసుకున్నాక సేవకి వెళ్ళిపోండి పాస్టర్ గారు చెప్తారు పలానింటికి పోయి ప్రార్థన చేయండి ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ పోయి ఆ కుటుంబంలో ప్రార్థన చేయండి పలానింటికి పోండి అని ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ పంపిస్తారు అట్లా చేసిండ్రు ఆ ఆ రీతిగా సంఘము విస్తరించి ఈ సంఘము నిండి దొర్లాలా అంటే మీరు ఆ రీతిగా చెయ్యాలా మీకు ఆశ ఉందా చెప్ప నిండిపోవాలి మేము ఏ సంఘంలో పోయి పరిచయం చేసినా ఆ సంఘాలు నిండిపోయినాయి గ్రామాలు పోతాం రకరకాల గ్రామాలు అక్కడ పోయి ప్రార్థన చేసి ఈ బోధ చెప్పేసి వెళ్లిపోతాం నెక్స్ట్ టైం ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వెళ్తే మొత్తం నిండిపోయింది కొత్తగా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు చర్చ్ బిల్డింగ్ ఇటన్నా గు కొడతారు అటన్నా గుడతారు ఇటన్నా గు కొడతారు ఇటన్న పరచుకుంటున్నారు ఎందుకంటే మనుషులు సరిపోతలేరు చూడండి ఈ సంఘము విస్తరించాలా అంటే మీ చేతిలో ఉంది నేను విషయం చెప్పాలా కఠినంగా దేవు చేతలేదు ఎందుకు కదా సార్ అన్ని పొందినమని మీకు సమస్తం ఇచ్చేసినాడు శత్రు బలంతల మీదకి అధికారం ఇచ్చాడు మీరు చేసుకోకుండానే ఆయన మీద ఎప్పుడు నేరాలు నొప్పి ఎందుకు ప్రవ్వా ఇట్లా ఎందుకు ప్రవ్వా అని చెప్పడానికి వీల్లేదు మీరు చేయకుండా ఆయన మీద నేరాలు నొప్పుతున్నారు ఆయన సమస్తం మీకు ఇచ్చేసేది తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి ఆ యొక్క కలువరిసలు శాపం మీద పాపం మీద రోగం మీద విజయం పొంది మీ చేతిలో పెట్టినది రోమన్ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో విజయం మీ చేతిలో ఉంటే ప్రభు ప్రభు ప్రభు ఇంకా ఏడుస్తా ఉన్నారు ఇంకా ప్రార్థిస్తున్నారు మీ చేతిలో విజయం పెట్టినప్పుడు మీరేం చేయాలి విజయం అమలు పరచుకోవాలి మీ జీవితాలలో అది చేసుకోక మీరు ఇంకా ప్రభు నాకెప్పుడు ప్రభా నాకు ఎప్పుడు ప్రవ్వా ఇంకా ఎప్పుడు ఇస్తావు ప్రభు ఎప్పుడు ఇస్తా ప్రభు అని ప్రార్థన చేస్తే పిచ్చోడా నీకెప్పుడో ఇచ్చిన నీ చేతిలో ఉంది నువ్వు చూడలేని చెప్తున్నావు మన మంచెం సంకన పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికినా తెలుసు కదా మీకు ఇది నాకు మీ ప్రాంతంలో వాడతారులేదు సామెత వాడతారా వస్త వాడతారా ఈ గుంటూరు ప్రకాశం వాళ్ళు వాడతారా కాబట్టి ప్రాబ్లం లేదు చాలా మట్టుకు అదే తెరుతుంటది ఖండార్థాలు పెట్టుకుని నా ఖండార్లు ఎక్కడో నేను పెట్టుకుంటే ఎట్టుంటే చెప్పాను అంతే జరుగుతుంది చూడండి మీ చేతిలో విజయం పెట్టండి పాపం మీద శాపం మీద రోగం మీద నువ్వు ఇంకా రోగంలోనే ఉన్నావు ఇంకా శ్రమ పడుతున్నావు ఈ శరణంలో వేదన అనుభవిస్తున్నావు ఎందుకో తెలుసా సంక పిల్లలు పెట్టుకుని ఊరంత ఎత్తున్నారు మీరు ఇదే జరుగుతుంది క్రైస్తవత్వంలో ప్రపంచమంతట ఆయన మీకు విజయము పొంది మీ చేతిలో పెడితే మీరు ఎక్కడో పరిగెత్తుతున్నారు చూస్తలేరు మీ చేతిలో విజయం శత్రు బలవంతుడు మీకు నేను అధికారం ఇచ్చిన అంటే ఇచ్చినా అన్నాడు ఇస్తానన్నాడా ఇచ్చేసినాడు అన్నాడు మళ్ళీ అది ఎక్కడుంది మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు పాటించలే అందుకు మీరు విజయం పొందలేకపోతున్నారు చెప్తున్నా చూడండి మీ కష్టాల మీద మీ శ్రమల మీద కుటుంబ సమస్యల మీద భార్య భర్తల మధ్యలో ఉండే సమస్యల మీద ఎందుకు మీరు విజయం పొందలేకపోతున్నారంటే దాన్ని మీరు అమలు పరచుకోలేదు దాన్ని గ్రహించలేదు నాకు ఇచ్చేసిపోయింది అయినా ఆయన నామం కూడా ఇక్కడ ఇచ్చేసి అక్కడ లేదు ఆ నామం ఇక్కడిచ్చిపోయింది ఆ నామం అప్పోసుల పోదు అదే ఏసుక్రీస్తు నామము మనకిచ్చి వెళ్లిపోతే నువా ఆ నామాన్ని వాడుకోక ప్రవా ప్రభా ప్రభా ప్రభా అని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఇదే విషయం మీరు అర్థం చేసుకోండి మీరు ప్రార్థన చేసిన కాని ఈ వాక్యాన్ని మీరు పాటించకపోవడం వల్ల మీ జీవితంలో విజయం వస్తలేదు వీళ్ళు చేశారు ప్రతి ఇంటరు విరిచారు ఎడ తగ్గక ప్రార్థనలో ఇంకేముంది సహవాసం ముఖ్యం సహవాసం ముఖ్యం ఇటువంటి బోధలు ఉన్న సహవాసం చేయడం నేర్చుకోవాలా అర్థమవుతుంది మీకు ఇటువంటి బోధలు ఉన్న వారితోనే సహవాసం చేస్తేనే మీరు అభివృద్ధి పొందుతారు లేకపోతే మీరు తప్పుడు మార్గంలో పోయే అవకాశం ఉంటుంది వేరే ఒక బోధ తట అవకాశం ఉంటుంది మీకు అట్లా ఉండకుండా ఉండాలంటే ఇది గ్రహించండి అపోస్లో బోధ ఎట్లా ఉంటది కాబట్టి అవన్నీ నేను మీకు ఇంకా దీర్ఘంగా చూపించాను కానీ ఈ రోజు నుంచి ఏ రీతిగా ఇటువంటి బోధని మనం పాటించాలా అనేది చిన్నగా మీకు కొన్ని విషయాన్ని నేను నేర్పించేసి వాక్యాన్ని ముగిస్తాను టైం ఎంత ఉందో నాకు తెలియదు గాని చెప్పండి బ్రదర్ ఇప్పుడు కంటిన్యూస్ గా మనం వాక్యాన్ని చూస్తున్నాము అపోస్ల బోధలో ఉన్న మీరు మీ సంఘానికి కూడా పేరు అదే కాబట్టి ఆ పేరుకు తగినట్లు మీరు అపోస్ల బోధలో ఎట్లా మీ జీవితాలు కొనసాగించుకోవాలా మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో మీ ఉద్యోగ వృత్తిపరమైన జీవితంలో ఎట్లా విజయం పొందాలా మీ స్కూల్స్ లో మీ క్లాస్లో మీ కాలేజ్లో మీ చదువులలో మీరు చేస్తున్న పనులలో ఎట్లా మీరు విజయం పొందాలా ఆ విషయాలు చూపిస్తాం బైబిల్ నుంచి చూడండి మన ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఏ రీతిగా జీవించిండు ఏరీతిగా అభివృద్ధి పొందిండు అని ఇక్కడ కాబట్టి మన ప్రభు ఏ రీతిగా జీవించిండో మనము కూడా అదే రీతిగా జీవించాలా అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఇప్పుడు చదవండి యాభై రెండవ వచ్చినం యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును చూడండి ఎట్లా ఎట్లా ఎట్లా వరదిలుతున్నాడు వరద తెలుసు కదా మీకు వరదిలడం అంటే చక్రవర్తి బ్రదర్ చెప్తాడు వరదలడం అంటే అభివృద్ధి చెందడం అంతేదా సంపూర్ణంగా ఎదగడం ఇంకెవరైనా చెప్పండి వరదలడం అంటే ఏంది తెలుగు భాష ఈ ప్రాంతంలో తెలుగు బాగా మాట్లాడతారు మా ప్రాంతం కంటే ఫలించడం ఓకే వరదిలడం అభివృద్ధి చెందడం ఫలించడం ఇంకెవరైనా చెప్పగలరా వరదలడం అంటే ఏందో ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఎదగడం అంటే ఇప్పుడు పేదరికంలో ఉన్నాం పేదరికం నుంచి ఇంకొక స్థితికి ఎదగడం దాన్ని కొని కావడం అంతేనా చదువు స్థితిలో నుంచి చదువు వచ్చే స్థితిలోకి ఎదగడం ఇంకా వరదలడం అంటే ఇంగ్లీష్లో ఏదీ ఉంది తెలుసా ఎదగడం అనుంది గ్రో అనుంది జీఆర్ఓ డబ్ల్యూ తెలుసు కదా మీకు ఇంగ్లీష్లో పదం గ్రో అంటే అంటే ఏం చెప్పండి గ్రో అంటే విత్తనం నాడుతాం చెట్టు మొలకెత్తు చెట్టు పెరుగుతూ ఉంటుంది దాని గ్రోత్ అంటాం చెట్టు పెరుగుతా ఉంది అంటాం ఆ రీతి ఎట్లా నువ్వు ఎదగాల అనేది చెప్పండి ఇప్పుడు యశురావు ఏ రీతికి ఎదిగిండో బాలుడుగా ఉన్నప్పుడు మనం కూడా అట్లా లేదా ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్పేది పౌలు క్రీస్తుని పోలు నడుచుకోవాలి ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనం ఆ రీతిగా ఉండాలా అప్పస్తులలో అందరు ఆ రీతిగా ఉన్నారు క్రీస్తుని పోలి నడుచుకున్నారు వాళ్ళు అందుకు ధైర్యంగా చెప్పగలిగిన పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి అంత పర్ఫెక్ట్గా జీవించగలిగేండి పౌలు అప్పస్తుల బోధ అంటే అట్లా ఉంటుంది అన్నట్టు పర్ఫెక్ట్గా తయారు కావాల దేవుల్లో అనుమానం ఉండద్దు ఈ రోజు నీ సమస్య ఏం తెలుసా నువ్వు ప్రార్థన చేసిన అన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే ప్రార్థన చేసినంత వరకు నీకు మంచి ధైర్యం ఉంది విశ్వాసం ఉంది ప్రార్థన తర్వాత నీకు అనుమానం వచ్చింది ప్రవ్వా ఈ రోగము ప్రపంచమంతటా విస్తరిస్తుంది ప్రవ్వా అది మా దగ్గరికి రాకుండా మమ్మల్ని కాపాడు ప్రవ్వా ఏ సీకరిస్తున్నావా ప్రార్థిస్తున్నాను ఆమెననేసి ప్రార్థన తర్వాత ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు ముందు కూర్చుంది అయ్యో ఈ రోగం ఎంతగా విస్తరిస్తుంది ఎంత మందిని పడుతుంది ఎంతమంది చనిపోతున్నారు నీ విశ్వాసం ఏమైతే చెప్పండి నువ్వు చేసిన ప్రార్థన ఏంది దాని తర్వాత నీ ప్రవర్తన ఏంది నీ ప్రార్థనకి నీ ప్రవర్తనకి ఎటువంటి పొత్తు లేదు అందుకు నీ ప్రార్థనకి జవాబు రాదు అని దేవుని అతను మాట్లాడాడు ఒక మూడు వరల క్రితం నువ్వు ప్రార్థన చేసినాక నీ మాట తీరులో కూడా ప్రార్థనకు తగినట్లే ఉండాలా ఎవరితో సంభాషిస్తుంటే కూడా ప్రార్థనలో ఎటువంటి విశ్వాసం ఉండేనో నీ అంశం ప్రార్థన అంశంలు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ఉన్నావో అదే నిరీక్షణ అదే అంశము ఇతరులతో సంభాషిస్తుంటే కూడా ఉండాలా నీకు లేకపోతే కాదు నీ ప్రార్థనకు జవాబు రాదు ఎన్నో విన్నారు మీరు ప్రార్థనల గురించి కానీ ప్రభు ఆయన మాట్లాడే దేవుడు ఆయన తప్పక మాట్లాడతారు ప్రభు మా ప్రార్థనలు మేము చేస్తున్నాం మా ప్రార్థనలు అన్ని మీ సన్నిధిగా చేయడాన్ని విశ్వసిస్తున్నాం ఇప్పుడు మా ప్రార్థనలకి విజయము మేము ఎదురు చూస్తున్నాం ప్రభు అని అంటున్నాడు ఆయన తెలుసా నీ ప్రార్థన ఎందుకు నీ ప్రార్థనకి ఎందుకు విజయము ఆలస్య ఆలస్యమవుతుందో తెలుసా నీ ప్రార్థనకి నీ ప్రవర్తనకి పొత్తే లేదు నీ ప్రవర్తన అంత అనుమానాస్పదంగా ఉంటది నీ ప్రార్థన విశ్వాస ఉంటది ఆపోజిట్ జీవితాలు ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నావు ఎంతో ఆసక్తితో అన్ని పొందుకోవాలని అంది పొందినామని ప్రార్థించిన కాబట్టి ప్రార్థించినట్టు దాని తర్వాత ఎప్పుడొస్తుందో అది వస్తుందో రాదు ఈ రోగం పోతుందో లేదో ఈ నొప్పి పోతుందో లేదో ఇటువంటి అనుమానాలు నీకునడం వలన నీ ప్రార్థనకి జవాబు వస్తలేదు కాబట్టి అప్పస్తుల బోధలు లేదు అన్నీ పొందినమ్మని ప్రార్థించమన్నాడు అంతే నేను పొందుకున్నాను నా హృదయంలో చూస్తున్నాను నా సమస్య మీద నేను విజయం నా హృదయ చూస్తున్నాను అది నీ ప్రవర్తనలో కూడా రావాలా ఎవరినొచ్చి అనుమానం నీలో కల్పించినకోండి మళ్ళీ నేను ప్రార్థన చేసిన నేను తప్పక విజయం పొందబోతున్నాను ధైర్యంగా చెప్పగలవా చెప్పాలా లేకపోతే రాదు చెప్తాను నీ ప్రార్థనకి విజయం రావాలంటే నీ ప్రవర్తనలో మార్పులు రావాలా ప్రార్థన తర్వాత అదే విశ్వాసంతో ముందుకు పోవాలా హలో సిస్టర్ హలో బ్రదర్ ఏతున్నారు అంత బాగున్నారు అంటే ఏం చెప్పాలో బ్రదర్ అన్ని సమస్యలే ఇంట్లో ఇప్పుడే చేసి వచ్చినవే ప్రార్థన ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చేవే బయటికి అంత బాధ వచ్చేసిందా ఏం చెప్పాలో బ్రదర్ ఏం చెప్పాలో సిస్టర్ నా పరిస్థితి ఏత్తుకుంది నా కుటుంబంలో సమస్యలు ఇట్లనే ఉన్నాయి అరే ఇప్పుడే ప్రార్థన చేసొస్తేవే అప్పుడే మర్చిపోయావా ఇది క్రైస్తవ జీవితం మీద వచ్చి నీ ప్రార్థనకి తగ్గినట్లు నీ జీవన విధానం లేదు అందుకు మీరు విజయం పొందలేని స్థితిలో ఉన్నారు ఆ పొస్టుల అది లేదు నేను చెప్తున్నా చూడండి ప్రతి ఇంటింటే అరొట్టె విరుచుకుంటా పోయినారు అంటే ప్రతి ఇంటింటే ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రతి ఇంటింటే సువార్త ప్రకటించినారు వాళ్ళు అది నువ్వు చెయ్యాలా మీ విధానంలో అవి రావాలా మార్పులు అప్పుడు మీరు విజయం పొందుతారు మేము చేస్తాం ప్రతి ఇంటింటే రొట్టె విరుస్తాం ప్రతి ఇంటింటే పోయి బోధిస్తాం ప్రకటిస్తాం అనేక నేను ఒక్కరినే కాదు నాతో పాట ఉన్న వాళ్ళందరూ పోతారు ఎంత దూరమైనా మేము వెళ్ళిపోతాం ఒక్కడైనా వెళ్ళిపోతాం పలాని బ్రదర్కి అవకాశం లేకపోతే నేను ఒక్కడినే వెళ్ళొస్తాను బ్రదర్ నేను ఫలాని ప్రాంతానికి వెళ్తున్నా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది నువ్వు వస్తావా అంటే వస్తావు బ్రదర్ అంటే ఇద్దరం వెళ్ళిపోతాం లేదు బ్ర ఈరోజు నాకు చాలా పన్నున్నాయి బ్రదర్ నేను వేరే పని తీసుకుంటుంటే సరే నువ్వు ఆ పన్ను ముగించుకో నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోతుంటుంది అర్థమవుతుందా కాబట్టి ఆ రీతిగా నువ్వు సమర్పించుకోవాలా లేదంటే ఏమవుతుంది తెలుసా మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉండిపోతారు అది కొంచెం కష్టమే నేను చెప్పడం మీకు కూడా కష్టమే వినడం మీలో ఉన్నారు అనేకులు ఆ రీతిగా ఎక్కడ వేసిన ఎందుకంటే అపోస్ట బోధలో ఉంటూ మీరు ముందుకు పోలేకపోతున్నారు అంటే ఇంకొక మెట్టు ఎక్కలేకపోతున్నారు విశ్వాసంలో విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగమన్నాడు పౌలు ఆ రీతిగా ఎదగాలంటే మీరు ఎక్కడ వేసిన కాలు అక్కడే పెడితే ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను అనుకోండి నేను ఇక్కడే ఉండిపోతాను కదా ఒక అడుగు ముందేస్తే ఇంకొచ్చే ముందుకు వెళ్తాను ఇంకొక అడుగు ముందేస్తే ఇంకొచ్చే ముందుకు వెళ్తాను ఆత్మీయ జీవితంలో కూడా అంతే వెనకడికి ఒక గంట ప్రార్థన చేసిన ఈ రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రెండు గంటలు చేస్తున్నావా లేక అర్ధ గంట చేస్తున్నావా చెప్పండి ఖచ్చితంగా మీ గుండె మీద చేయి పెట్టుకుని చెప్పండి నేను కొత్తగా రక్షణ రోజు కొత్తగా బాప్తిజం పొందిన రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను చెప్పండి ఇట్లన అనుసరించగలిగే కదా అంటే బ్రదర్ నేను అప్పుడు గంటలు ప్రార్థన చేసిన బ్రదర్ ఇప్పుడు పది గంటలు ప్రార్థన చేసిన బ్రదర్ అని ఎవరన్నా చెప్పగలరా గంట సేపు ప్రార్థన చేసిన బ్రదర్ ఈ రోజు మూడు గంటల ప్రార్థన చేయగలుగుతున్నా బ్రదర్ అని ఎవరన్నా చెప్పగలరా చెప్పండి వాళ్ళు ఎడతగగా చేశారు కదా అపోస బోధలు అంటే 24 గంటలు దేవుడు సేవలోనే ఉన్నారు కదా మన మనం అట్లా ఉండగలుగుతున్నామా సాధ్యమా నీకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకు సమస్తం సాధ్యం ఆయనకు సమస్తం సాధ్యం తీర్మానించుకోవాల్సిన బాధ్యత నీది ఆయనకి సాధ్యం నీ బలహీనత ఏందంటే అదే ఎవడొచ్చి చెప్తాడు అయ్యా ఇంకా చాలు సేవ చేసావు నీకేం లాభం అయింది నీకు ఎవడు లాభం చేసేడు ఆ దేవుడు ఏం చేసిండు నీకు అని వచ్చి దుష్టశక్తి నీ సొంత రక్త సంబంధికుల ద్వారానో నీ బంధుమిత్రుల ద్వారానో వచ్చి చెప్తే నువ్వేమంటావు లేదు లేదు నేను ప్రార్థన చేసిన నేను ఖచ్చితంగా విజయం పొందుతా అని ఆ మనిషితో మాట్లాడుతున్నావా అవును కదా నేను ఇంతకాలం ప్రయాసపడ్డాను కదా నాకేం చేసింది దేవుడు అని ఆయనతో సమర్థిస్తావా ఇది క్రైస్తవ జీవితం మీరొచ్చు అంత సున్యాసంగా పడిపోతావును నీకు పరిశుధాత్మ అభిషేకం నువ్వు పడిపోవు అర్థమవుతుందా ఎందుకంటే పరిశుద్ధాత్మ చిత్ర నడిపి నువ్వు పడిపోలేవు అందుకు మీరు అందరు పరిశుధాత్మ అభిషేకం కొరకు ప్రయాస పడాలా ఉపాసాలు నేను చెప్తున్నాను తొంభై రెండులో పరిశుద్ధాత్మ కొరకు తొంభై ఎనభై నుంచి మాట్లాడుతున్నాను ఎనభై నుంచి తొంభై వరకు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడ వర్తగడ పరిగెత్తిన పరశుదాత్మ అభిషేకం పొందుకోవడం కోరు ఫలాని పారు వాక్యం చెప్తుండే పబ్లిక్ మీటింగ్ అంటే అక్కడ పోయి అక్కడ ప్రార్థన కూర్చునేవని ఎక్కడ వర్తగడ పరిగెత్తిన పరిశుదాత్మ అభిషేకం కొరకు నాకు అర్థమైపోయింది అప్పటికి పరిశుద్ధాత్మ లేకుండా నేను ఆయన బిడ్డను కాలేను ఎందుకంటే పరశుత్మ లేకుంటే నువ్వు దేవుని కుమారుని కావట దేవుని కుమార్తో కావట వాక్యం ఉంది రఘురాష్ట్రపత్రిక ఎనిమిది ఉదయం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డ వారు దేవుని కుమార్ నడబడదని ఉంది అక్కడ వాక్యం నడిపింపబడకపోతే కుమారు నడిపి దేవుని కుమార్ మనం పరశుద్ధాత్మ చేత నడిపింపబడాల దానికి మనం సిద్ధపడుతున్నాం అందుకు అపోస్తులలు పరిశుద్ధాత్మ అభిషేక్ వరకు కనిపెట్టిండ ఇప్పుడు చూడండి బాలుడైన యేస్ ఎట్లా వర్దిల్లిండు అంటే ఎట్లా ఎదిగిండు ఎట్లా అభివృద్ది చెందిండు ఎట్లా మార్పు చెందిండు తన జీవితంలో పరివర్తనలు ఏ రీతికి జరిగినాయి ఇక్కడ ఉంది మొదటిదిగా యేసు జ్ఞానమందు వరదలుచుండెను జ్ఞానమందు మన ప్రభు బాలుడుగా ఉన్నప్పటి నుంచి వరదలిండట చెప్పండి ఇప్పుడు ఆయన జ్ఞానమందు వరదలితే మీరు కూడా వరదలనా లేదా చెప్పండి మీరు జ్ఞానంలో వరదలనా లేదా ఏం చెయ్యాలా ఫస్ట్ మీకు జ్ఞానం అంటే తెలవనా లేదా తెలవాలా లేదా తెలిస్తే కదా జ్ఞానంలో వరదలని ఇప్పుడు ఇంగ్లీష్ లేక తెలుగు వ్యాకరణం లేక మ్యాథమెటిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ దాంట్లో అభివృద్ధి పొందాలంటే అది సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే అభివృద్ధి పొందుతాం దాంట్లో సమయం పెట్టి చదువుకుంటా పోతే అభివృద్ధి పొందుతాం ఏందులో జ్ఞానము పొందుకోవాలని తెలవపోతే ఎట్లా నువ్వు అందులో వరదిల్లుతావు తెలుసుకోవాలా కాబట్టి మన ప్రభు బాల్యం నుంచే అట్లా జ్ఞానం అందు నువ్వు కూడా వర్దిలాలా అది నీకు సవాల్ ఇవ్వచ్చు లేదు బ్రదర్ నేను చదువుకోలేదు బ్రదర్ చిన్నప్పటి నుంచి చదువుకోలేదు బ్రదర్ అంటే ఎట్లా నాకు చదువు రాదు బ్రదర్ అంటే ఎట్లా చెప్పండి ఎట్లా నువ్వు జ్ఞానంలో అభివృద్ధి పొందుతావు ఎవరన్నా చదువుకోవచ్చు నేను చెప్తున్నా ఏ దానికి వయసు అడ్డం లేదు ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు నువ్వు నేర్పించేవాళ్ళు నేను ఒక చర్చి నుంచి వచ్చిన గతంలో ఆ చర్చిలో చదువులు అనే వాళ్ళ స్త్రీలు చాలా మంది ఉంటారు బ్రదర్స్ కూడా ఉంటారు అయితే చదువు వచ్చిన వాళ్ళు పెద్ద బాల శిక్ష పుస్తకం మీకు తెలుసు కదా అది తీసుకొచ్చి కూర్చోబెట్టి చదువు నేర్తారు సిస్టర్స్ వాళ్ళు ఆ ఆఈలు చదవడము బైబుల్ చదవడం నేర్చుకొని సేవకులైన సిస్టర్స్ నాకు తెలుసు ఒక సిస్టర్ ఆయమే కనీసం ఒక నాలుగు చర్చలు కట్టింది ఒక్కతే భర్త సహకరించకున్నా ఆయన ఒక్కతే కష్టపడి నాలుగు చర్చలు కట్టింది మెదక్ జిల్లాలో ఓ రోజు పిలిచిందని బ్రదర్ నేను పబ్లిక్ మీటింగ్ చేస్తాను బ్రదర్ మీరు తప్పక రావాలంటే నేను పోయినా నేను చూసి ఆశ్చర్యపోయినా ఒక్క స్త్రీ ఇంత పెద్ద పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడం నేను ఎక్కడ చూడ్లే బ్రదర్స్ కండక్ట్ చేస్తారంటే నేను అర్థం చేసుకుంటా ఫాస్టర్లు కండక్ట్ చేస్తుంటే అర్థం చేసుకుంటా ఇక్కడ ఒక్క సిస్టర్ చదువురానిది ఇంట్లో బాసన్ల పని చేసేది అటు పాసాన్ల తెలుసు మీకు అంట్లు గడగడం అంటారు అంట్లు గడిగే ఆ స్త్రీ చదువురాని స్త్రీ చర్చకొచ్చి ఆ ఆయిల్ నేర్చుకొని భయభజనం నేర్చుకొని గొప్ప పాసరం ఒక్కతే భర్త సాసం చేయలేదు సహకరించలేదు ఎన్నో కష్టాలు పడింది ఎన్నో దెబ్బ తినేది ఎంతో అయినా గాని కఠినంగా నిలబడి నాలుగు సంఘాలు కట్టింది ఒక్కతి ఇటువంటి పెద్ద పెద్ద సంఘాలు నేను అంతగా కష్టపడ్లే నా గర్ల్స్ ఆమె ఆమె పరిచర్యకి నన్ను పిలిస్తే నాకే సిగ్గు అనిపించింది ఇంత గొప్ప దైవచంద్రాలు ఇంత కష్టపడి సేవ చేసింది ఈమె నేను ఏ పార్టీ వాడిని ఆమె ముందు చూసి పోల్చుకుంటే అంత గొప్ప సేవకురాలు ఎంత మందిని ప్రభు చంద్ర ఎందుకు చదువుకుంది కాబట్టి చెప్పండి ఆమె జ్ఞానంలో వర్దిలిందా లేదా చెప్పండి జ్ఞానం ఎవరు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరైనా చెప్పండి ఇప్పుడు మనం మీరు దేశ అభివృద్ధి పొందాలా ఈ లోకపు జ్ఞానంలోనా ఇది వెరీతనా పోల్ సూచిస్తుంది ఈ లోకపు జ్ఞానం ప్రభు జ్ఞానంలో వరదలాలనా ఈ లోకపు జ్ఞానంలో కూడా వరదలాలనా లోకపు జ్ఞానం వద్దా అయితే నువ్వు టెన్త్ క్లాస్ పాస్ కావు చెప్తున్నానే కఠినంగా చెప్తున్నా మీరు పాస్ కావాలా ఈ లోకంలో అంటే ఈ లోకపు జ్ఞానం కూడా అవసరము ఈ లోస్తులు ఎట్లా జీవిస్తారో ఆ విధానాలు చూసి నేర్చుకోవాలా పాటించడం కొరకు కాదు అర్థమవుతుందా వాళ్ళ జీవన విధానాలు నేర్చుకుంటే నీ జీవన విధానం ఏ రీతి ఉందో నువ్వు దాన్ని గ్రహించగలవు లేకపోతే నీ జీవన విధానం కూడా వాళ్ళలాగానే ఉందనుకోండి మీరు వరదల నేర్ ప్రభుత్వ వరదలలో నేర్చుకోవాలా కరెక్టే కానీ ఈ లోకపు జ్ఞానం కూడా మీకు అవసరము ఎందుకో తెలుసా టెన్త్ క్లాస్ పాస్ అనగా పోవాలి కదా ఇంటర్మీడియట్ పోవాలా లేదా మన అందులో పాస్ కావాలా లేదా డిగ్రీ చేయాలా లేదా ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలా లేదా దాని ఇంకా ఉన్నత చదువులకు పోవాలా లేదా పోతేనే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తేనే కదా నీకు పెద్ద గవర్నమెంట్ జాబ్ వస్తుంది పెద్ద ఆఫీసర్ జాబ్ వస్తుంది నువ్వు పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు కదా చెప్పండి నీకు ఈ లోకప్లో జ్ఞానం అవసరమా లేదా మన ప్రభు జ్ఞానం మందు లేదా మళ్ళీ నువ్వు వరదల లేదా చదువుకోవాలా లేదా నేను చదువుకోలేదు అందుకే ఇక్కడ ఉన్నానంటే అర్థం ఉందా లేదు నువ్వు దీన్ని పాటించలేదన్నట్టు అందుకు నువ్వు వర్ధులు జ్ఞానంలో ఎటువంటి చదువులు చదువుకోవాలా ఏ రీతిగా జీవించాలా ఈ లోకంలో నీకు ఆ జ్ఞానం అవసరము లేకపోతే మీరు వరదలలేరు ఈ వాక్యం ప్రకారంగా రెండవదిగా ఆయన ఏ రీతిగా వరదలే చూడండి వయస్సు వయస్సు అంటే శరీరం వయస్సు నందు అంటే అయన శరీరంలో కూడా వరదిల్లిండు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుండు తన తల్లి ఆయన శరీరాన్ని చాలా జాగ్రత్తగా పోషించింది పిల్లలని పోషించడం మన తల్లులకు తెలుసు కదా నిజంగా చెప్పండి మీకు తెలుసా మీ పిల్లలకి ఎటువంటి ఆహారం పెడాలి మీకు తెలుసా చెప్పండి నేను మీలో తప్పులేక పెడతలే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు జవాబు ఇవ్వండి మీ పిల్లలకి ఎటువంటి ఆహారం పెడితే వాడికి ఎటువంటి అనారోగ్యం రాకుండా మంచిగా ఎదగగలడు అన్న జ్ఞానం మీకుందా కేవలం అన్నం పెట్టేసి పంపించేస్తారా రొట్టెచ్చి పంపించేస్తారా లేక పోషక పదార్థాలు ఏందో మీకు తెలుసా ఏ ఆహారం తింటే వాడికి మంచి బలం వస్తుంది వాడి బుద్ధి బాగా పెరుగుతుంది కంటి చూపు బాగా పెరుగుతుంది వాడు ఎదగలడు పెద్దవాడు కాగలడు మంచి బలం పొందగలడు అమ్మాయి అయినా కానీ మంచి ఆరోగ్యంతో మంచి గట్టిగా తయారు బాగా చదువుకోగలదు బాగా పరిగెత్తగలదు బాగా ఆడగలదు నువ్వు పెట్టే బట్టి చెప్పండి మీ పిల్లలు వారి శరీరంలో వరదలనా లేదా ఏసు ప్రభు తన శరీరంలో వరదలైనట్లు ఇక్కడ ఆధారం ఉంది వాక్యం మళ్ళీ మీ పిల్లలు అట్లా వరదలనా లేదా సరే తల్లు ఏం చేస్తారంటే పిల్లలు వరదలాల భర్త కూడా వరదల శరీరంలో అని వాళ్ళు తినరు తల్లులు సరిగా తినరు కాబట్టి వాళ్ళ శరీరాలు క్షీణించిపోతా అనారోగ్య పాలవుతా ఉంటారు శరీరంలో బలహీనతలు నొప్పులు అన్ని సమర్థించుకుంటా ఉంటారు ఎందుకు కుటుంబం బాగుంటే చాలు అన్నట్టు అది తప్పు నీ శరీరాన్ని నువ్వు ఎంతగా జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు అంతకాలం కాపాడుకోగలవు నీకు ఎటువంటి పోషక ఆహారాలు పొందుకోవాలా అన్న జ్ఞానం నీకు లేకపోతే నువ్వు మీ పిల్లలు ఒకవేళ నీకు ఆ జ్ఞానం ఉండి పాటిస్తే మీ పిల్లలు వరదలుతున్నారు నీ జీవితంలో నువ్వు పాటించకపోతే నువ్వెట్లా వరదళుతావు ప్రతి విశ్వాస వర్దిల శరీరంలో పాస్తలకు కూడా తెలవాలా ఎటువంటి ఆహారం తినాలా ఎటువంటి ఆహారం తినద్దు అన్న జ్ఞానం అవసరం ఎటువంటి నీళ్లు తాగాల ఎటువంటి నీళ్లు తాగద్దు అన్న జ్ఞానం అవసరం టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా ఇంకేమైనా తాగాలన్నా షర్బత్ తాగాలన్నా కూల్ డ్రింక్స్ తాగాలనా ఏమి తాగాల నీకు జ్ఞానం అవసరం లేకపోతే అది నీ శరీరం మీద పనిచేస్తుంది చాలా మంది పాస్తారులతో నేను సంభాషిస్తుంటాను ఏదో ఒక సమస్య ఉంటుంది వాళ్ళకి శరీరంలో అనారోగ్యం ఖచ్చితంగా షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బీపీ ప్రాబ్లం ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఈ మూడు ప్రాబ్లమ్స్ పాస్తారులు ఉంటాయి చెప్పండి సాక్ష్యం ఎందుకున్నాయి నువ్వు శరీరంలో వర్ధలతో చెప్పండి మీకు ఒక్కరికి ఏ సమస్య లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉందా లేదా శరీరంలో అందరు తలనొప్పని ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి కడుపు నొప్పి మోకల నొప్పులు ఇక్కడ అందరికి మోకల నొప్పులే ఎన్ని గ్రామాలు తిరిగినాం కదా ప్రతి ఒక్కరికి మోకల నొప్పుల ట్యాబ్లెట్లు ఇచ్చిన అవి కూడా అంతగా మోకల నొప్పులు నడు నొప్పులు ఒళ్ళు నొప్పులు తలనొప్పులు జలుబు సాధారణంగా ఉంది అందరికి జలుబు ఆ జలుబు టాబ్లెట్లు కూడా అయిపోయినాయి చెప్పండి జలుబు ఎందుకు వస్తుందో ఆ జ్ఞానం అవసరమా లేదా జలుబు రాకుండా ఎట్లా కాపాడుకోవాలో నా జ్ఞానం లేదా నాకు లేదు బ్రదర్ నా కూలికే జలుబు అయితే ఉంటుంది అందుకు నేను అడుగుతున్న కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత నేను కాపాడుకుంటా రాకుండా ఒక ఐదు నిమిషాలు ఉంటుంది జలుబు దాని తర్వాత దాన్ని ఏ మందు లేకుండా ఆపేసుకుంటా నేను నేను అది నేర్చుకున్నా విధానాలు ఐదు నిమిషాల తర్వాత ఉంటుంది జలుబు నాకు ఐదు నిమిషాలు ఉంటుంది జలుబు నేను ఏం టాబ్లెట్ కూడా వేసుకోండి మళ్ళా టాబ్లెట్ వేసుకుందాం చెప్తలేదు నేనే ట్యాబ్లెట్ను పంచినా ఈ రెండు రోజులు విపరీతంగా కనీసం ఒక రెండు వందల మంది ఈ రెండు ఈ రోజుకి కానీ మీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క జ్ఞానం మీకు అవసరం మీ భర్త ఎందుకు అనారోగ్య పాలవుతున్నాడు నీకు తెలుసా నీకు జ్ఞానం లేదు కాబట్టి అది ఆయన ఆయన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నువ్వెందుకు అనారోగ్య పాలవుతున్నావో నీకు తెలుసా నువ్వు అందులో అభివృద్ధి పొందలే నీ శరంలో నువ్వు అభివృద్ధి పొందుతలేదు ఎటువంటి ఆహారం పొందుకోవాలా నువ్వు తెలుసుకోలేదు అది కాబట్టి ఈ విషయాలు నీకు తెలుసుకోవాలని చెప్పండి నేను ఒక్కనింత కాలం వచ్చి ఇంకొక గంట సేపు చెప్తే సరిపోతుందా సరిపోతు ఇటువంటి బోధ తరచుగా ఉండాలి అప్పోస్లో బోధ అంటే అదే ప్రతిదీ పాటించడం నేర్చుకోవాలా ఇంతకాలం విన్నర్ వాక్యాలు ఇప్పుడు పాటించడం నేర్చుకోండి లేకపోతే కార్యలు జరగవు వాక్యం విన్నాక పాటించకపోతే ఇప్పుడు నా దగ్గర వస్తారు బ్రదర్ నాకు ఈ సమస్య బ్రదర్ అంటే నేను ఒక సలహా ఇస్తా సలహా విని అబ్బా ఎంత బాగుంది సలహా ఇంటికి పోయి పండుకుంటే అవుతదా లేక సలహా పాటిస్తే నీ సెవె నుంచి పాటించాలే కదా ఈ రోజు సమస్య ఏం తెలుస్తా క్రైస్తవ జీవితంలో పాటించకపోవడం పాటించకపోవడం టీచర్ చెప్తుంది క్లాస్ లో చదవండి ఇంటికి పోయినాక ఎగ్జామ్ పేపర్స్ తీసుకుని అన్ని రాయండి పాత లాస్ట్ మూడు సంవత్సరాల పరీక్ష పేపర్లు అన్ని తీసుకొని వాటిని చూడండి ఎట్లొచ్చినాయి ప్రశ్నలు ఆ ప్రశ్నలు చూసి వాటికి జవాబులు రాయడం నేర్చుకోండి అటువంటి పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ నేను గ్యారెంటీ ఇస్తాను ఇప్పుడు పిల్లలు ఎట్లా తెలుసా వాడు మ్యాథమెటిక్స్ కూడా చదువుతుంటాడు అరే మ్యాథమెటిక్స్ వాడు చదువుతాడా పేపర్ తీసుకొని రాస్తాడా లెక్కలు రాయాలి కదా చదువుతొస్తా మ్యాథమెటిక్స్ నేను పిల్లల గురించి చెప్తున్నా చదువుతారు మేథమెటిక్స్ అట్లా ఎట్లా వస్తుంది ఓ పేపర్ తీసుకొని ఆ లెక్క చెయ్యాలా కదా చేస్తే వాడికి వస్తుంది అటువంటి పరిస్థితి అయిపోయింది రోజు చెప్పండి మళ్ళీ ఎట్లా పాస్ అవుతారు వాడు వాడికి ఏం తెలియదు ఎట్టరా అన్నా కాబట్టి పరీక్ష హాల్లాగా పోతే ఎవడన్నా సాయం చేస్తారేమో ఎదురు చూస్తుంటాడు ఎవ్వరు చేయడు సాయం దేవుడు కూడా చేయడు చేస్తారు దేవుడు కష్టంచి ఫలించి అభివృద్ధి పొందుడు అన్నాడు నువ్వు కష్టపడకపోతేవి ఎట్లా ఫలం ఎట్లా అభివృద్ధి వస్తుంది చిట్టి పెడతాడా చిట్టి పెడితే దొరికిపోతాడు ఖచ్చితంగా దొరికిపోతాడు ఎందుకు తెలుసా ఆ పట్టుకుంటానికి తెలుసు ఎవరైతే చిట్టీలు పెట్టుకుంటాడో ఎవరు పట్టుకుంటారు ఇన్విజిలేటర్ పట్టుకుంటాడు ఇన్విజిలేటర్ తెలుసానంటే పిల్లలు ఎక్కడ చిట్టీలు పెట్టుకుంటారో అబ్బాయిలు ఎక్కడ పెడతారు అమ్మాయిలు ఎక్కడ పెడతారో అన్ని వాడికి తెలుసు ఖచ్చితంగా పట్టుకుంటాడు చిట్టి వాడు కూడా అలవాటు ఉంటుంది కదా కాబట్టి ఇది పాటించే సేవ విధానం ఈ విశ్వాసము కైస్తవ జీవనము పాటించే జీవనము కేవలం హృదయాన్ని పెట్టుకునేది కాదు ఈ విశ్వాసం నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంటాడు యాకో భక్తుడు ఈరోజు ఒంటిగా అయిపోయి మృతమైపోతుంది అందుకే ప్రభు ఏమన్నది తెలుసా మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా దేవుని ప్రేమను కనుగొనునా ఆయన వచ్చే టైంకి విశ్వాసం ఉంటదా ఈ లోకంలో అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు చూపుడు చూడండి ఎందుకు తెలుసా విశ్వవాసాన్ని పాటించలేని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం మీరొచ్చు నువ్వు ఎన్ని గంటలన్నా ప్రార్థన చేసుకో ఎన్ని గంటలన్నా పాటలు పాడుకో ఈ ప్రాంతంలో చాలా గంటలు గంటలు పాటలు పాడతారు నేను ఎన్ని చర్చలు చూసినా కదా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో పాటలకు ఎక్కువ ప్రార్థనలు తీస్తారు గంటలు గంటలు గంటలు గంటలు ప్రార్థిస్తూ ఉంటారు పాఠ్యం కూడా ఉంటది అక్కనే కానీ పాటించడమే ఉండదు అదొకటే కొరత మన క్రైస్తవ జీవితాన్ని తెలియచ్చు ఇప్పుడు మీరు నిన్న ఈ వాక్యం చూడండి జ్ఞానం అందు వరదాలా మళ్ళీ ఎటువంటి ఎటువంటి జ్ఞానం నీకు అవసరం నీ కుటుంబానికి ఎటువంటి జ్ఞానం అవసరం నీ భర్తకి ఎటువంటి జ్ఞానం అవసరం నీకు ఎటువంటి జ్ఞానం అవసరం నీ పిల్లలకు ఎటువంటి జ్ఞానం అవసరం వాడు ఎటువంటి చదువులు చదువుకోవాలా వాడు ఎటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలా ఆ జ్ఞానం అవసరం కదా ఏ పంటలు ఏ పంట ఎక్కువ రాబడి వస్తుంది ఎక్కువ డబ్బులు వస్తాయి అప్పులు ఎట్లా జ్ఞానం అవసరమా లేదా ఆర్థికంగా ఎట్లు మెరుగుపా మన జీవితాలు బాగుపడాలా జ్ఞానం అవసరమా లేదా అప్పులు ఎట్లా తీర్చుకోవాలా జ్ఞానం అవసరమా లేదా అప్పుల పాదైపోయి నీ విశ్వాసం అంతా సనగెలుతుంది అప్పుల నుంచి ఎట్లా బయటికి రావాలో కూడా నీ స్థితి తినొచ్చు ఎందుకంటే నీకు జ్ఞానం లేదు వాడు ఎంత మిత్తి తీసుకుంటుండో ఎంత రాసుకున్నాడు వడ్డీ రేట ట్రేమంట దాన్ని అవన్నీ నీకు అవసరం జ్ఞానం ఆ జ్ఞానం లేకపోతే మోసపోతున్నా నువ్వు నువ్వు ఎవరి మీద నువ్వు బ్లేమ్ చేస్తున్నావు ఆ జ్ఞానంలో అవరుది అభివృద్ధి పొందకపోవడం వల్ల నువ్వు శ్రమల ఫాలో అవుతున్నావు శరీరంలో కూడా అంతే నీ రోగాల నుంచి నువ్వు రావడం నేర్చుకోవాలా కేవలం మందులు తింటే స్వస్థత వస్తుందా చెప్పండి స్వస్థత ఎప్పుడైనా ప్రభు నుంచి గలగాల్సిందే స్వస్థపర్చు యూహోను నేను అంటే కదా ఆయన వాక్యం ద్వారా స్వస్థత ఆయన పొందిన గాల ద్వారా మనకి స్వస్థత తెలుసు మనకి ఇవన్నీ వాక్యాలు కానీ నువ్వు స్టిల్ స్వస్థత పొందలేకపోతున్నావు మందుల మీద ఆరపడుతున్నావు డాక్టర్ల మీద ఆధపడుతున్నావు డాక్టరే దేవుడైపోయి వారు ఏం చెప్తే అది చేస్తే విపరీతంగా డబ్బులు ఇచ్చేస్తేవి నువ్వు మోసపోయినావు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోయినావు డాక్టర్ దగ్గర పోయి మోసపోతున్నావు పోవద్దని చెప్తలేదు మందులు తీసుకోద్దని చెప్తలేదు కానీ నువ్వు ఈ వాక్యాన్ని పాటించకుండా చేసినావు అది నేను చెప్తున్న పాయింట్ కాబట్టి నీ శరీరంలో నువ్వు అధిలో నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా ఆక్లిష్ట తినాలా ఏ ఆహారం తినాలని తెలుసుకోండి మీకు ఒకటే విషయం ఏంటంటే ఆర్ ఆరోగ్యం కాపాడుకోవడం మీ బాధ్యత ఎందుకంటే మీ కుటుంబాలు బాగుపడాలంటే మీ ఆరోగ్యం ఫస్ట్ సిస్టర్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫస్ట్ మీరు మంచిగుంటే మీ కుటుంబాలు బాగుంటాయి లేకపోతే మీరే అనారోగ్య పాలై మంచమైనా పడ్డరు అనుకోండి మీ కుటుంబ పరిస్థితి ఏదో ఊహించుకోండి చాలా బాధాకరం కదా కాబట్టి శరీరంలో కూడా మీరు బరిదిలో నేర్చుకోవాలి మీరే కాదు మీ పిల్లలు మీ భర్త మీ సంఘం కూడా అది పాస్తర్ బాధ్యత సంఘం కూడా వాళ్ళ శరంలో అభివృద్ధి పొందడము దేవుని చిత్తం అది పాస్తర్ల బాధ్యత కాబట్టి పాస్తర్స్ ఏం చేస్తారంటే ఒక వారం నెలకు వారం ఒక డాక్టర్ తో డాక్టర్ ని ఆహ్వానించండి డాక్టర్ మంచి మంచి జ్ఞానం బోధించిపోండి ఇంకొక వారం ఏదైనా ఒక వారం ఒక మంచి టీచర్ పిలిపించి మంచి మాటలు నేర్పండి యవనస్తులకి ఎటువంటి చదువులు చదువుకోవాలా ఎట్లా బాగా చదువుకోవాలా పరీక్షలు ఎట్లా రాయాలా పరీక్షలకు ముందు ఒక టీచర్ ని వెళ్లిపోయి ఒక గంట సేపు ఆ టీచర్ వాక్యం చెప్తాడు పిల్లలకు చెప్తాడు ఎట్లా పరీక్షలు సిద్ధపడాలా పరీక్షలను ఎట్లా ప్రశ్నలు ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రశ్నకి ఎట్లా జవాబు రాయాలా ఇవన్నీ నేర్తారు టీచర్స్ అట్లా ఉండాలా లేకపోతే అభివృద్ధి పొందాం కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థననే అభివృద్ధి పొందుతున్నాం గాని నీ నీ జీవన విధానంలో అభివృద్ధి వస్తలేదు నీ శరణంలో అభివృద్ధి వస్తలేదు నీ జ్ఞానంలో అభివృద్ధి వస్తలేదు మనస్ మానసు చూడండి అక్కడ తర్వాత వాకిని ముగించేస్తున్నా ఇంకా దేవుని దయా చూడండి దేవుని దయా కూడా వరదలాల మీరు అంటే దేవుని దయా అంటే చెప్పండి దేవుడు ఎప్పుడు నేను కనికరిస్తాడు రక్షణ అనుభవం ఫస్ట్ పాయింట్ దేవుని దయ ఎప్పుడు స్టార్ట్ అవుతాది నీ జీవితం అంటే నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితం సమర్పించినప్పుడు ఫస్ట్ దశాది అక్కడ ఆరంభం దేవుని దయ దేవుని దయా నీ మీదికి రావాలంటే నీ పాపాలు ఒప్పుకొని ఈ యేసు సొంత రక్షకు స్వీకరించాలా దాని తర్వాత బాప్తిజం పొందాలా దాని తర్వాత ప్రార్థన జీవితంగా అభివృద్ది పొందాలా బైబుల్ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడ ఏముందో తెలుసుకోవాలా ఎందుకంటే జీవితం ఒకటే అవకాశం ఈ జీవితం ఒకటే అవకాశం కాబట్టి దీన్ని సంపూర్ణంగా దీన్ని అర్జర్చుకునే ప్రయత్నించాలా ఈ రోజు రాకపోవచ్చు ఇంకో సంవత్సరానికి బాగా అర్థం కావచ్చు ఇంకో సంవత్సరానికి బాగా అర్థం కావచ్చు ఎక్కడ బైబుల్ స్టడీ జరిగితే అక్కడ పోయి కూర్చోవాలా బైబుల్ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా దేవుని దయ నిమిదిగా రావాలంటే ఈ బైబుల్లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నువ్వు అర్థం చేసుకుని అమలు పరుచుకోవాలా ఎందుకంటే బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీవైతే ఎట్లయితే తెలుసా అబ్రాము సంతానం మనమే అని బైబుల్ చెప్తుంది దళితుల పత్రికలో కాబట్టి అబ్రాము సంతానం మనం కాబట్టి అబ్రామ్ లాగా ప్రతి వాగ్దానం నీకు చెందాల్సిందే అబ్రాహ్నకు చేయబడ్డ ప్రతి వాగ్దానం నీకు చెందాల్సిందే ఇంకోవరికి కాదు ఈ లోకంలా కేవలం క్రైస్తవులకే ఆ వాగ్దానాలు బైబిల్ తేటని చూపిస్తుంది గల్త లక్ష కాబట్టి అబ్రాహ్నకు దేవుడు ఏ వాగ్దానాలు చేస్తుండో ఆకాశ నక్షత్రంలో వలె ఇస్కరేణలో వలే ఎవరిని అభివృద్ధి పరుస్తానో విస్తరిస్తాడు అబ్రామ్ సంతానం అబ్రాహ్ సంతానం ఎవరు అని బైబిల్ చెప్తుంది అది నువ్వు స్వీకరించాల అప్పుడు దేవుని దయాన్ని మీదకి వచ్చినట్టు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలోకి అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతా ఉంటావు కాబట్టి దేవుని దయ దేవుని జ్ఞానంలో వర్దిలాలా దివారాత్రంలో అయిన వాక్యాన్ని ధనించాలా అప్పుడు నీ జీవితం ఎట్లుంటది తన కాలముందు చెట్టు గురించి మాట్లాడతామా ఎక్కడ నాటబడిన చెట్టు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు ఫలం ఇవ్వాలా తన కాలం అంటే చెప్పండి నీకొక కాలం ఉంది కదా నరుణి ఆయుషంత డెబ్బై డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఫలం ఇస్తావా చెప్పండి ఇవ్వాలా వాక్యం చెప్తుంది డెబ్బై సంవత్సరాలు నువ్వు ఆయన కొరకు ఫలిస్తనే ఉండాలా దివోరాత్రంలో వాక్యంలో నువ్వు అభివృద్ధి పొందాలా దేవుని దయ అప్పుడే వస్తుంది అర్థమవుతుందా ఈ వాక్యము అర్థం కాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లా వస్తాయి చెప్పండి ఇందులో ఏముంది వాగ్దానం ఈ వాగ్దానం నాది ఈ రోజు నుంచి నేను ఇది పాటిస్తున్నా ఇది వాగ్దానం నా జీవితంలోకి వచ్చేసింది నేను దాన్ని స్వీకరిస్తున్నా అంటే అప్పుడు అది నీ జీవితంలోకి వచ్చేస్తుందా వాగ్దానం అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి స్టార్ట్ అయిపోతుంది అభివృద్ధి ముందు ఉంటది నీ జీవితం కాబట్టి చివరిగా చూడండి దేవుడి దయ చాలా ముఖ్యమైనది పిల్లలకి నువ్వు నేర్పాలా తల్లివయండి ఏమని నేర్పాలా ప్రార్థన జీవితం నేర్పాలా తల్లి ద్వారానే చాలా మంది పిల్లలు రక్ష మనం చూస్తాం కదా బైబిల్లో పిల్లలు చాలా మంది తల్లుల ద్వారా రక్ష పంధనట్టు చూస్తాం నేనంతే మా అమ్మని నన్ను తరబి చేసింది రీతిగా రక్షణలో నడిపించిందంటే మా అమ్మని ప్రార్థనలో నడిపించిందంటే మా అమ్మని ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చిపెట్టండి మా దేవుని వాక్యాలు చెప్పాడు మామమ్మని ఏమన్నా సమస్య వస్తే ఏమన్నా కష్టం వచ్చినా ముందు ప్రార్థన నేర్పించండి చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడం నేర్పించండి చెప్పండి తల్లులు ఈ పని చేయకపోతే పిల్లలు రక్షణ అనుభవంలోకి వస్తారా వాడు పెద్దయినాక దొంగ అయితే ఎవరు బాధపడతారు ఫస్ట్ తల్లి ఎందుకంటే నీ కర్తవ్యం నెరవేర్చలే దేవుని దయా మీ పిల్లలని ఎదిగింపజేసే బాధ్యత నీది ఇప్పుడు పాస్టర్ బాధ్యత తీసుకున్నాడు ఈ సంఘము దేవుని దయా వదిలుట పాస్టర్ బాధ్యత మళ్ళీ నీ బాధ్యత ఏంది నీ పిల్లలు నీ కుటుంబము దేవుని దయందుకు వదిలాలా అది నీ బాధ్యత వారికి దేవుని వాక్యం బోధించాలా నువ్వు చిన్నప్పని నిద్ర అమ్మా అన్న ఫస్ట్ ప్రార్థించి మోకాళ్ల మీద పెట్ట నేర్పండి మోకాళ్ల ప్రార్థన మీరు నేర్పండి ఎందుకంటే తల్లి మాట ఎక్కువ పిల్లలు తండ్రి మాట వినరు తండ్రి పట్టించుకోడు ఎక్కువ ఎందుకంటే బయటకి పోయిస్తాడు కదా బయట పని చేసుకువస్తాడు ఆయన బాధ్యత అది నీ బాధ్యత పిల్లల్ని గమనిస్తుండగా ఒక కన్నేస్తుండాలా వాడు ఏం పని చేస్తున్నాడు తుంటరి పని చేస్తున్నా కన్నేసి ఉండాలా నీ బాధ్యత వాడిని తరిపించేయడం పిల్లలని కలిగినప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది వాళ్ళు లెక్క చెప్పాలా దేవుడు ఎట్లా పెంచినావు నీకు బహుమానం ఇచ్చిన కుమార్ పిల్లలు దేవుని అనుగురించి స్వాస్థమని బైబిల్ సెలవిస్తుంది ఆ స్వాస్థని నువ్వు తిరిగి అప్పటిక చెప్పాలా వాడు తుంటరిగా తయారైపోయి పెద్ద దొంగలాగా తయారైతే నువ్వు దుఃఖపడి మృదాప్యంలో వాడు ఎవ్వడు మాట వినడు వాడు నడవాల్సిన మార్గంలో నడవకపోతే పెద్దయినాక వాడు ఎట్లా నడుస్తారు చెప్పండి వాడు నడిచే మార్గంలో చిన్న పంచి నడిపిస్తే పెద్దైనాక దాని తప్పిపోడు వాడు ఈరోజు క్రైస్తవ జీవితంలో అది చూస్తున్నావు పిల్లలు ఎందుకు దేవుని ఎందుకు వర్దలేకపోతున్నారంటే వాళ్ళని చిన్న పంచిని నడిపించలే యవన దశలో వాడిని చర్చకు పంపలేను వాడు టీవీ ముందు కూర్చొని సినిమాలు తిరుగుతుంటే షికాలు తిరుగుతుంటే నువ్వు వాడిని నచ్చి పట్టించుకోలేదు నువ్వు తండ్రి కొడుతుంటే నువ్వు మధ్యలో పై అడిగించినవు కాబట్టి వాడు అని చెడిపోయాడు చూడండి చెడిపోయాక నువ్వు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం లాభం నీ తలు చేస్తున్నా కానీ వచ్చు చిన్నప్పుడు వాడు చెప్పలేదు దేవుడికి విషయాలు వాక్యం గురించి వాడు పెద్దగా వాడు చెడిపోతుంటే ఫాస్టర్ తెచ్చి పాస్టర్ గారు మా బాబు ఇట్లా ఏంటంటే ప్రార్థన చేయండి అని తెలిసి పాస్టర్ గారు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు కావాలంటే ఒక మాట చెప్తాడు వాడు సరే పాసర్ గారు అట్టాడు తర్వాత వాడి పని వాడు చేస్తాడు వెంకటవాడు సంపూర్ణంగా సైతానికి కంట్రోల్ లో పోయింది అక్కడి నుంచి బయటకు తీసుకోవడానికి చాలా కష్టం వాడిని చిన్న పంచి నువ్వు దేవుని దయంతో వాడిని ఎదిగింపజేయకపోతే భర్తలంతే తలు అక్కడ తయారైపోతున్నారు ఏం దేవుడు ఏం నాకేం చేసిన దయ పోయే చివరిదిగా మనుషుల దయ చూడండి వాక్యం చివరిదిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నా మనుషుల దయంతో బరిదీలేండి అంటే మనుషులతో ఎట్లా నువ్వు ప్రవర్తించాలా ఎట్లా సంభాషించాలా ఎటువంటి మంచి సాహవాసం కలిగి ఉండాలా ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉండాలా అది నీ బాధ్యత ఫస్ట్ నువ్వు మంచి సంబంధాలు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరితో నీ పొరుగింటి వాడతాను నీ పక్కింటి వాడుతాను నీ పనకింటి వాడుతాను బంధువులతోని మిత్రులతోని అందరితో మంచి సంబంధం కలిగి ఉండాలా ఫస్ట్ పాయింట్ మనుషుల దయ్య ఎప్పుడొస్తుంది అందరితో మంచి గుటి దయ్య లేకుంటే రాదు ప్రతి ఒక్కరితో కొట్లాడుతుంటే నీకు దయ్య ఎక్కడ వస్తుంది చెప్పండి ఈరోజు మీరు చేసిన పని అదే ప్రపంచమంతట మీరంటే క్రైస్తవం అందరితో కలిసి ఉండం మేం పరిశుద్ధ జనంగా పక్కకుంటాం మీరు అక్కడ ఉండండి ఇదే జరుగుతుంది వాళ్ళతో కలవరు వాళ్ళని మీ ఇంటికి రానియరు మీరు పండగలు చేసుకుంటే వాళ్ళని ఆహ్వానించరు మీరే చేసుకుంటారు మీరే తింటారు కాని వారిని ఎవ్వరిని ఆహ్వానించారు మనుషుల దయ్యం మీకు ఎందుకు వస్తుంది మీ మీద ఎందుకు వాళ్ళ కోపం ఓ వాళ్ళ క్రైస్తవులా అని మీ మీద ఎందుకు వాళ్ళ కోపం ఉంటుంది మీరు ఎప్పుడు వారు అయితే కలవరు కదా సహవాసం లేదు కదా మీకు చూడండి సహవాసం అంటే పంచుకోవడం అనేది కాదు నేను చెప్పాడు వారితో మంచి సంబంధాలు ఉండాలనేది నేను చెప్తున్నా వాడి ఆచారాలు పాటించమని చెప్తలేదు వాడి విశ్వాసాన్ని పాటించమని చెప్తలే సంబంధాల అవసరం మంచి సంబంధం లేకపోతే వాడికి నువ్వు సువార్త ఎట్లా ప్రకటించగలవు నీ పక్కింటి కొట్లాడితే వాడిని సువార్త చెప్పగలవా ఈరోజు జరుగుతుంది అది కొంచెం జగ కొంచెం స్థలం వాడు ఆక్రమించుకున్నాడు వాడు తను ఇప్పుడు చెప్పు వాడికి సువార్త ప్రకటిస్తే వాడు వింటాడా విన్నాడు ఆత్మ పోయే ఆత్మలన్నీ పోయి నరకానికి కేవలం నీ ద్వారా నువ్వు మంచి సంబంధం కలిగి ఉండకపోవడం వలన వాళ్ళ మీద వలన నువ్వు వాడికి సువార్త చెప్పలేకపోతున్నావు పండగ చేసుకుంటున్నావు గానీ వాడిని ఇంటికి ఆహనించలేకపోతున్నావు చెప్పండి మన అటువంటి సమయంలో నువ్వు అపోసల బోధలున్నావా లేవు మీరు ఫలించాలని వాక్యం చెప్తుంది అభివృద్ధి చెందాలని చెప్తుంది ఎదగాలని చెప్తుంది వాక్యం ఆయన ఎట్లా ఎదిగిండో మనం అట్లా ఎదగాలని చెప్తుంది కానీ మనం ఎక్కడ ఎదుగుతున్నాం తెలుసా ఒక్క విషయంలో చెప్పండి ఎదుగుతున్నాం మనం ఒక్క విషయం చెప్పండి నాలుగిట్లో ఈ నాలుగు కదా జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు ఇవి నాలుగు పిల్లర్లు నాలుగు పిల్లర్లు వేస్తే ఇల్లు కట్టుకుంటారు ఒక పిల్లర్ బలహీనంగా ఉంటే ఉంటదా ఇల్లు మూడు పిల్లర్లు బలహీనంగా గట్టి గుంటే ఉంటుందా రెండు గట్టి గుండి రెండు బలహీనంగా ఉంటే ఉంటదా నాలుగు గట్టి నీ ఇల్లు నిలబడుతుంది క్రైస్తవత్వం నిలబడాలంటే ఈ నాలుగు పిల్లర్లు గట్టిగా అదే నేను మీతో పంచుకోవాల్సిన బోధ వాక్యం మీరొచ్చు ఏమంటారు పిల్లర్లని తెలుగులా పిల్లర్స్ ఏమంటారు తెలుగు స్తంభాలుగా నీ జీవన స్తంభాలటమా క్రైస్తవ జీవిత స్తంభాలు ఇది నాలుగు స్తంభాల ఆట అనే సినిమా చూసినాం మేము చిన్నప్పుడు కదా నేను ఆ సినిమా గురించి మాట్లాడతలేను ఇది సినిమా కాదు నిజ జీవితం క్రైస్తవ జీవితానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభం ముఖ్యమైంది జ్ఞానము అనే స్తంభం గట్టికి చేసుకోండి పటిష్ఠించుకోండి అని వయసు అన్న స్తంభాన్ని శరీరం అనే స్తంభాన్ని గట్టి చేసుకోండి మూడవది దేవుని జ్ఞానము అన్న స్తంభాన్ని బలపరచుకోండి తర్వాత మనుషుల దయ అనే స్తంభాన్ని బలపరుచుకోండి అప్పుడే నీ క్రైస్తవ విశ్వాసము అనే గృహము మంచిగా కట్టబడుతుంది ఒక్క స్తంభము బలహీనంగా ఉన్నా నీ సాక్ష్యం ఈరోజు మనం సాక్ష్యం పోగొట్టుకుంటున్నాం మనుషుల దయ మీ పిల్లలకు నేర్పండి ఎవరన ఇంటికి బంధువులు వస్తే ఎట్లా సంభాషించాలని చెప్పకపోయావే వందనాలు చెప్ప నేర్పకపోయేవే గుడ్ మార్నింగ్ చెప్పకపోయేవే ప్రైజ్ లాడ్ నేర్పించకపోయేవే మీ పిల్లలకి ఐగారు రండి అని ఇంటికి అయ్యగారు రండి కూర్చోండి కాఫీ దాగుతారా టీ దావుతారా ఇదే పిల్లల్ని పిలిచి ఆయగారు వచ్చారు నమస్తే చెప్పండి నేర్పించారా నేర్పలేదు వాడు ఎక్కడున్నాడో చెట్టు కింద ఉన్నాడో ఇంకెక్కడ పూట దగ్గర ఎక్కడున్నారు ఇది జీవితం మీరొచ్చు ఇంక సిటీలు అయితే వాడు లోపల ఎక్కడో మొబైల్ ఫోన్ మీద కూర్చొని అంటాడు అరే బయటికి రారా పాసలు వచ్చిండంటే వస్తుందా అంటాడు రానే రాడు వాడు ఇది మనుషుల దయలో పిల్లలు ఎదగకపోవడానికి కారణం నీ బాధ్యత తల్లివి తండ్రివి పాసర్లు కూడా మనం నేర్పాలా మన సంఘస్థలకి ఎట్లా కరచలనం చెయ్యాలా ఎట్లా గ్రీటింగ్స్ చేయాలా ఎట్లా సంభాషించాలా మనుషులతో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ చర్చకి పరిచయం చేసుకోలేదు మీరు పరిచయం చేసుకోవాలా మనుషుల దయ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి సంబంధాలతో స్టార్ట్ అవుతా కొత్త సంఘానికి కొత్త స్త్రీ వచ్చింది అనుకోండి సిస్టర్ హలో సిస్టర్ నా పేరు అలా మీరెవరు మీరు ఎక్కడ చచ్చారు మీరు సంభాషించాలా సంబంధాలు పెంచుకోవాలా వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించాలా ఆదరించాలా అది మనుషుల దయ అంటే నువ్వు పండగ చేసుకుంటే ను తినకు నువ్వు ఉపాసము నేను చూపించాను ఇందాక ఆ పోస్టుల బదులు వాళ్ళు ఉపాసం ఉన్నారు పండుగ రోజు ఉన్నారా లేదా అందరు పండుగ చేసుకుంటున్నారు ఇస్రైల్ పేరు పండుగ చేసుకుంటున్నారు క్రైస్తవులు ఉపాసం ఉన్నారా ఉన్నారా లేదా మీరు అదే చేస్తారా క్రిస్మస్ పండుగ రోజు ఉపాసముంటారా చెప్పండి ఏ పండుగ రోజు ఉపాసం ఉంటారా ఎవరన్నా ఉన్నారు కదా నేను ఏం లాభం చెప్పండి మీరు వర్ధలు ఆ రోజు మీరు అనిలను ఆహ్వానించండి మీ ఇంటికి క్రిస్మస్ పండగ ఏదో చెప్పండి వాళ్ళకి మీరు సువార్త ప్రకటిస్తున్న వారు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చిండు ఆ సందేశం ప్రకటించండి మంచిగా ఆహారం పెట్టి పంపించండి మనుషుల దయ ఎదుగుతారా మీరు మీతో మంచి సంబంధాలు కలిగి ఉంటారా లేదా పక్కింటి వాళ్ళు చెప్పండి మీ చేతి సంబంధాలు జడగొట్టుకుని దేవాన్ని నాకు ఎందుకు ప్రభుత్వ కష్టమని ఏడుస్తున్నారా లేదా ప్రార్థన చేస్తున్నారా లేదా ఈ రోజు ఇది క్రైస్తవ జీవితం కాబట్టి నేను ప్రార్థనతో ముగిస్తున్నాను నా బాధ్యత అయిపోయింది ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు ఇప్పుడు అర్థమై అంశం జ్ఞానమందు ఎట్లా వర్దిలాలా వయసు మీ శరణను ఎట్లా కాపాడుకోవాలా మీ కుటుంబాల శరణ్ ఎట్లా కాపాడుతున్నాం మీ పిల్లల శరణాలు ఎట్లా కాపాడాల మీరు దేవుని జ్ఞానం దేవుని దయ మనుషుల దయందు ఎట్లా వర్దిలాలా ఇవన్నీ నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఉత్తంగా వినేసి వెళ్ళిపోతామా పాటిస్తామా పాటిస్తే మీరు వరదలుతారు పాటించకపోతే నేను చెప్తా వరదలరు మీరు ఇట్లానే ఉంటారు వస్తారు కూర్చుంటారు వాక్యం వింటారు ఇంటికి వెళ్ళిపోయి ఆనందని పండుకుంటారు మళ్ళొక దినం వస్తారు విశ్రాంతి దినం వస్తారు వింటారు ప్రార్థన చేస్తారు వాక్యం పాటిస్తే మీ బాధ్యత పాటిస్తే అభివృద్ధులకు వస్తారు పాటించకపోతే ఇంకొక ఆదివారం వస్తుంది ఎన్ని ఆదివారాలు వచ్చినా మీరు అలాగే వండిపోతారు మీరు అట్లా ఉండడం దేవుడికి ఇష్టం లేదు అర్థమవుతుందా అందుకే మమ్మల్ని ఇక్కడ నడిపించింది దేవుడు ఎక్కడ వేసినా గొంగలి అక్కడ ఉండడానికి వీల్లేదు మీరు ముందుకు వెళ్లిపోవాల్సిందే విశ్వాసంలో అంచలంచలగా ఎదగాల్సిందే విశ్వాసంలో ప్రతి పోయి ప్రార్థన చెయ్యండి ఎవరికి కష్టమున్నా పోయి ప్రార్థన చేయండి పసరగారు చెప్తారు పలా ఇంటికి పోయి ప్రార్థన చేయండి పోయి చేయండి అది అపోస్ల బోధ నేను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ప్రార్థిక వెళ్ళిపోతానంటే కాదు మీరు సర్వలోకానికి పోయి సర్వశించు వార్త ప్రకటించమని చెప్పాడు చివరి ఆజ్ఞ అదే కదా మీరు ఎప్పుడు పోయిన చెప్పండి బయటికి ఇప్పుడు నేర్చుకుందాం ఇప్పుడు పాటిస్తాం కొంతసేపు ధ్యానిద్దామా కళ్ళు మూసుకొని విన్నా వాక్యాన్ని నీ హృదయంలో జ్ఞాపకం చేసుకో నేను ఎక్కడ వారు ఎక్కడ వరదలలేదు ప్రవ్వ నాకు చూపించి ప్రవ్వా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఈ లోకంలో ఎటువంటి చదువులు చదువుకోవాలా ఈ లోకంలో ఎట్లా ఉద్యోగం సంపాదించుకోవాలా ఎటువంటి ఉద్యోగంలో నేను విజయం పొందాలా ఉద్యోగ స్థలంలో విజయం పొందాలా నాతోటి కార్మికులతో నేను ఎట్లా పనిచేయాలా ఎటువంటి పంటలేస్తే అభివృద్ధికి వస్తాను ఆ జ్ఞానంలో నేను వరదల్లుతున్నా లేదా పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు మీ వయసు లో మీరు వరదీలుతున్నారా లేదా మీ శరణి మీరు కాపాడుకుంటున్నారా లేదా ఎటువంటి ఆహారం తినాలా ఎటువంటి ఆహారం తినడంతో ఆ జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందుతుండ చూసుకోండి వారి అనారోగ్యం వచ్చినప్పుడు పిల్లలకి ఏంది అనారోగ్యం ఎందుకు వచ్చిందో గమనించగలుగుతుండరా ఆ అనారోగ్యం తిరిగి రానియకుండా ఎట్లా కాపాడుకోవాలి కుటుంబాన్ని ఆ రీతిగా మీరు వరదలుతున్నారా దేవుని దయ మీరు వరదలుతున్నారా మీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉందిరొచ్చు మీ బైబిల్ జ్ఞానం ఏ రీతిగా ఉందిరొచ్చు ఎన్ని సంవత్సరాలు మీరు కిందనే కూర్చుంటున్నారు ఎప్పుడు లేచి వాక్యం ప్రకటిస్తావు దేవుని దయలో వరదలే వాళ్ళు వాక్యం ప్రకటించేలా తయారవుతూ ఉంటారు సాక్ష్యం ప్రకటించే వాళ్ళగా పంచుకునే వాళ్ళగా తయారవుతా ఉంటారు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఎంతకాలమైంది నువ్వు వాక్యం చెప్పక ఎంతకాలమైంది నువ్వు సాక్ష్యం పంచుకోక దేవుడి దయలు నువ్వు ఎదుగుతున్నవా దయలో ఎరితికున్న విరుచు నువ్వు పరిశీలించుకుని నువ్వు ఎంతకాలమైంది నీ పొరుగు వాంటని సమాధాన పడి నీ పక్కింటి వాంటని సమాధాన పోయి సమాధన పడగలవా క్షమాపణ కోరుకోగలవా మనుషుల దయలను అభివృద్ధి పొందడం నేర్చుకో ఇక బిదట స్నేహితులతో కొట్లాడినవా పోయి క్షమాపణ కోరుకోగలవా నీకు అంత ఉందా మనం దేవుడు రోషం గల దేవుడు కదా నీకు రోషముందా పోయి క్షమాపణ కోరుకోగలవా అతనితో సమాధాన పడగలవా ఎవరి మీద నీకు ద్వేషముంది అతని క్షమించగలవా ద్వేషం తీసుకో తీసివేయగలవా ఎవరి మీద నీకు అసహ్యం ఉంది ఎవరి మీద నీకు కోపముంది ఎవరి మీద నీకు పగ వాటిని విడిచిపెట్టగలవా అప్పసర బోధలో ఉన్నప్పుడు ఆ రీతిగా ఉండకపోతే నువ్వు అబద్ధికుండి నువ్వు అబద్ధికురాలవు పశుతిర బాబు దేవా మీకు వన్నాళ్ళైనా మీరు మా మధ్యలో సంచరిస్తుంది విశ్వసిస్తున్న ఇక్షణ మాట్లాడుతుంది నేను కాదని నాకు తెలిసి ప్రభుత్వ మాట్లాడుతుంది మీరే అని నేను గ్రహించగలుగుతున్నాను ప్రభా ఇది ఈ సంఘాకే కాదు ప్రభా ఇది నాకు వర్తిస్తుంది వాక్యం ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలనే మీరు మాకు చూపిస్తారు మార్గం ఈ లోకస్తులను చూసి మీరు శిష్యులతో ఎంత జాగ్రత్తగా జీవిస్తారు ఈ లోకస్తుని మీరే నీరీతిగా ఉన్నారని చెప్తున్నారు అవును ఈ లోకస్థ చాలా తెలివిగా అభివృద్ధిలోకి క్రైస్తవులు మరీ పేదవాళ్ళు అయిపోతున్నారు వాక్యాన్ని పాటించలేక శరణాలు కృషించిపోతున్నాయి అనారోగ్యాలతో ఎట్లా కాపాడుకోలే శరీరాలనే కూడా జ్ఞానం లేదు ప్రభైరోజ్ మిమ్మల్ని ఆశ్రయించక మనసు ఆశ్రయిస్తున్నారు ప్రభాగ్యం వస్తే ఎటువంటి పోషక పదార్థాలు తింటే అనారోగ్యాలు రావు అన్న జ్ఞానం కొద్దువైపోయింది ప్రభైరోజ్ ప్రార్థన జీవితంలో విఫలమైపోయిన జీవితాలు ఏ రీతిగా దేవుని దయందు వర్దిల అన్నది పోగొట్టుకుంటున్నారు ప్రభా ఎందుకు ఉపవాసం ఉంటుందో కూడా అర్థం కావట్లేదు ప్రభా పరిశుద్ధాత్మ ఎందుకు అవసరమో కూడా తెలియలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఈ దేవుని వాక్యంలో ఏ రీతిగా అభివృద్ది పొందాలనో తెలియదు బైబుల్ జ్ఞానం ఎంత అవసరమో తెలియని స్థితిలో ఉన్నాం ప్రభా అందులో ఎన్నో రహస్యాలు పెట్టినారు ఎన్నో మర్మాలు పెట్టినారు మా సమస్యలకి పరిష్కారం అక్కడే ఉంది వాటిని వెతుక్కోలేని స్థితిలో ఉన్నాం ప్రభు ఈ రోజు అలసిపోయినాం మనుషులతో కొట్లాడి వాళ్ళతో సమాధాన పడక సంబంధాలు చేసుకున్నాం బంధువులతో కొట్లాడినాం పొరుగు వారితో కొట్లాడినాం ఈ పొరుగు వాన్ని ప్రేమించామంటే వాళ్ళని కొట్లాడినాం మనుషుల దయ లేదు దేవుని దయలేదు వయసులో అభివృద్ధి లేదు అన్ని రోగాలే ఈ లోకంలో జ్ఞానం లేదు ఏం చదువుకోలో తెలియదు ఏ ఉద్యోగాలు చేయాలో తెలియదు ఎట్లా ఉద్యోగాలు తెచ్చుకోవాలో తెలియదు ఎటువంటి పంట లేలో తెలియదు ఎక్కడ వేసిన గొంగల్ ఇది అందాల ఉద్యానం కాని పుష్పించలేదు ఫలించలేకపోయింది మోడై దిగిలిపోయింది ప్రభా మరోసారి కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు అన్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపోయినారు అమలు పరచుకోకుండా సోమరులగా తయారైపోయినాం మేము అందుకు మా జీవితాల్లో అభివృద్ది లేదు బ్రబా మేము చేసిన తప్పిదాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం ఈ క్షణం తిరిగి సమాధాన పడాలా అప్పస్తుల తిరిగి రావాలా ప్రతి ఇంటింట వాక్యం ప్రకటించారు ప్రతి ఇంటింటా రొట్టె తీర్చారు ఎడతెగక మేము అవి చెయ్యాలా ఈ సంఘం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సంఘాన్ని ఆశ్రించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంగని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యాన్ని పాటించే వల్ల కేవలం వినే కాకుండా ప్రభా వాక్యాన్ని పాటించకపోతే విజయం రాదని మేం నేర్చుకున్నాం ఈరోజు ఎన్ని సంవత్సరాలు వింటాం ఎన్ని వాక్యాలు వింటాం పాటించకపోతే లాభం కాబట్టి నేన పాటించే క్రైస్తవులాగా తయారు చేయడం ఇక్కడ విదటమాజ్ ఎన్నో సంవత్సరాలు విన్నాం ప్రవ్వా కానీ ఏది కూడా జ్ఞాపకానికి లేదు అన్ని మర్చిపోయినాం అందుకే ఫెయిల్ అయిపోయినాం ప్రతి దశలో ఫెయిల్ అయిపోయినాం శరణంలో ఫెయిల్ అయిపోయినాం జ్ఞానంలో ఫెయిల్ అయిపోయినాం దేవుడి దయాలో ఫెయిల్ అయిపోతున్నాం మనుషుల దయాలో ఫెయిల్ అయిపోయినాం ప్రవ్వా నిష్ఫలమైన జీవితం కనికరించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మోస జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కృపేముడి కృప అనుగ్రహించండి సంఘానికి మీ కొరకు సాక్షలు పెట్టమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరిచే ప్రతి చీకటి దురాత్మ శక్తులని ఏ సరి స్థానం గర్దిస్తాను విడిచిపెట్టి వెళ్లిపోయి వీల్లేదు ఎవరు నిముకడానికి వీల్లేదు ఏ స్థానం ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి అనారోగ్యాన్ని గర్దిస్తున్న వీక్షణం ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಲೌಕಿಕ ಆರೋಗ್ಯನಿ ಗದರಿಸണം restore their health and get out of their lives in jesus precious name hardiga sitene melo parchamal prarthisthan prabhu me dayandur badilala apostla bodala bil badilala manushyata మంచి సంబంధాలు కలిగి జీవించాలా అప్పుడే సువార్త ప్రకటించగలం పండగలకి వారిని మేము ఆహ్వానించాలా వారికి ఏసు ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించాలా వారికి మంచి ఆహారం తో వాళ్ళని పోషించాలా అటువంటి జ్ఞానం మా కనుగుణించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ సంఘానికి అవలసిన జ్ఞాపకం తీసుకోమని ప్రతి అక్రైల కొరతలు తీర్చి ఈ సంఘాన్ని గొప్ప సాక్షిగా సంఘంగా తయారు చేసి మీరే మహిళ మార్గంలో పెట్టుకొని మీ రాక వరుసగా పరుచుకోమని ఏస్తు క్రీస్తు పరుషుద్ధ నమ్మం ప్రార్థించున్నాం తండ్రి బ్యాక్ చెనో సమయం అందరూ కూడా తెలుసుకుందాం ఒక ఘటన గమనించండి ఒకటి రాసిన మ్యారేజ్ ఉంది దేవుడి మందిరంలో పది గంటలకు ఆరాధన విషయాలు పది గంటలకే ఆరాధన ఉంటుంది గంటలకు పన్నెండు గంటల కల్లా మోగించుకుందాం పది గంటలకు స్టార్ట్ చేసి పన్నెండు గంటలకే ఆరాధన ముగించబడుతుంది దాకా అందువరకు మా ఎవరి ఎంతవరకు వారికి పోండి ఏ మాట్లాడిన మాట